చాలా క్రమశిక్షణతోటి అత్యద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం చూస్తేనే ఎంత ఆనందం వేసిందో అందరికీ కూడాను బహుశా అది మనకి ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ భక్తి టీవీలో అది రావచ్చు వాళ్ళు పాపం ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు అందింది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వాడు ఇప్పుడు పట్టుక మొన్నటిది మేము మాక్సిమం ట్రై చేస్తున్నాం అండి వీళ్ళ ఎనిమిదిన్నరకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ మొట్టమొదటి రోజులు మొదలు పెట్టడం కోసం అని చెప్పి మా సహాయశక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం అదే ఇక మీద ఆ తర్వాత భగవంతుడు ఆజ్ఞ ఎలా ఉంటుందో అని అన్నట్టు పాపం వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు సాయంత్రం ఐదు గంటలకు వాడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టుకెళ్ళట్టు ఇవాళ బహుశా నైంటీ పర్సెంట్ ఇవాళ ఎనిమిదిన్నరకి రావచ్చు మనకు గురువుగారిది లేకపోయినట్లయితే రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఇవి అవుతున్న కార్యక్రమం ఆపుచేసి ఎనిమిదిన్నరకి జరగచ్చు పూజ్య గురువుల అభిమానులు పురుగురుల నుంచి ఎంతో మంది ఈ కార్యక్రమం చూడడానికి వచ్చారు అంచేత మన నియమం ప్రకారం అందరి చేత పూజ్య గురువులను పుష్పమాలనుకృతులను చేయలేము కనుక ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక పది మంది వచ్చారు చామర్తి గంగాధర్ సాయి గంగాధర్ పూజ్య గురువులను పుష్పమలాకృతులను చేస్తారు హైదరాబాద్లో హైకోర్టు అడ్వకేట్ కింద ఉన్నారు గురువుగారి అభిమాని ఇప్పుడు వారి అమ్మగారితోటి నాన్నగారితోటి బోధనలతో వాళ్ళందరితోటి మొత్తం పదిహేను మందితోటి వచ్చారు ఇవాళ ఈ ప్రవచన ఎట్టు పరిస్థితులను వినాలి అని చెప్పి అలాగే ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల నుంచి కూడా మళ్ళీ లైవ్ స్ట్రీమ్ డాట్ కాంలో మళ్ళీ దీన్ని కూడా వీడియో ఇవ్వడం కోసం అని చెప్పి మూడు రోజుల నుంచి విక్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన కార్యక్రమాన్ని అంతా కూడా మళ్ళీ విడిగా భక్తి టీవీ కాకుండా పౌర్ణాలుగా ఆయన కూడా దాన్ని టెలికాస్ట్ చేయడానికి తీస్తున్నారు ఇప్పుడు విక్రమ్ పూజగులను పుష్పాల అనుగుతులు చేస్తారు తర్వాత మా మా సహజయుడు కమిటీ మెంబర్ అయిన ప్రసాద్ బాబు గారి వాళ్ళ అబ్బాయికి వాళ్ళు ఉద్యోగం వచ్చింది అంచత ఆనందంతో పూజ్య గురువుని ప్రసాద్ బాబు గారు కృతజ్ఞతాపూర్వకంగా పూజ్య గురువులను పుష్పమాలను గుర్తులు అలాగే వైజాగ్ నుంచి వచ్చిన నరైన్ ఇంజనీర్ సుబ్బారావు గారు వారి ప్రవచనం వినడం కోసమే వారి కుటుంబ సభ్యులందరితో కాకినాడ వచ్చారు వారు ఇప్పుడు పూజ గురిని పుష్పాల అనుమతులు చేస్తారు ఇప్పుడు మా అయ్యప్పలందరికీ గురువు పూజ్య గురువుల్ని ఈరోజు కూడా పుష్పాలనుగుతులు చేయాలని చెప్పి వారు దాంట్లో బాగా మా ఆలయ ధర్మకర్త గారు వచ్చారు ధర్మకర్తలోకి నేను కృష్ణారెడ్డి గారు ఇప్పుడు వారిని పాప పుష్పమాలు అనుకున్నారు వారు మన నియమైపోయిన బట్టి రేపు మళ్ళీ వేస్తారు కృష్ణారెడ్డి గారు పూజ్య గురువుని అదే రేపు మళ్ళీ వచ్చేసరికి మొట్టమొదటి రోజు ఆయనే కూర్చుని వేస్తారండి ఈరోజు ప్రవచనం చేయవలసిందిగా తర్వాత కార్యక్రమ వివరాలను కూడా మాకు అందరికీ చెప్పవలసిందిగా పూజ్య గురులను ప్రార్థిస్తున్నాను హరి ఓం ఉపన్యాసం ప్రారంభం చేస్తే ఉపన్యాస సంబంధమైన అంశాన్ని తప్ప మళ్ళీ ఇంకొక విషయాన్ని మధ్యలో స్పృశించడం అనేటటువంటిది నాకు అలవాటు లేదు కనుక ముందుగానే మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాను ఈరోజు ఉదయం శంకర జయంతి సందర్భంగా ఆదిశంకరుల పల్లకి పురుషులందరినీ వైదికంగా రండి చక్కగా పంచి కట్టుకుని ఉత్తరీయం వేసుకుని రండి బనీను చొక్కా వేసుకోవద్దు పల్లకీ పట్టుకునేటప్పుడు అని ఒక్క మాట చెప్తే నిజంగా ఎంతమందో నా మాటకు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు వీడు శాస్త్రీయమైన మాటే చెప్పాడు తప్ప ఏదో భేషజానికి చెప్పడు అని అందరూ అలా వచ్చి పల్లకీ పట్టుకొని అంత భక్తి శ్రద్ధలతో జై జయ శంకర హర హర శంకర అన్న నామాన్ని చెప్తూ అత్యద్భుతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయించారు అలాగే తల్లులు కూడా ఉదయం వచ్చిన వాళ్ళు కార్యక్రమం అంతా పరిసమాప్తం అయ్యేంత వరకు సరిగ్గా కనపడినా కనపడకపోయినా ఎందుకంటే దేవాలయానికి ఎదురుగుండా కూర్చుంటేనే కనపడుతుంది తప్ప కొంచెం పక్కకుంటే కనపడదు కానీ వాళ్ళు మానసికంగా దర్శనం చేస్తూ చక్కగా ధ్యానం చేసుకుంటూ కూర్చుని కార్యక్రమం పరిసమాప్తం వరకు అదే క్రమశిక్షణతో ఉండి ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం చేత మీకందరికీ కూడా జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల యొక్క సంపూర్ణమైన కరుణాకటాక్ష వీక్షణములు లభిస్తాయి అని చెప్పడంలో నాకు కించిత్ మాత్రం కూడా అనుమానం లేదు అంతగా సహకరించి అంతగా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న మీ అందరికీ నా శుభాభినందనలను ఆవిష్కరిస్తూ వాళ్ళ ప్రసంగ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తాను శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్వ విఘ్నోపశాంతయత్ గురు గురుణు గురుర్దేవో మహేష్ర గురుస్ సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీగ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసియ నమో నమో పూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధాివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమై లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్ష వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరావయోధయంతి హైమోర్ధ్వపు్రమజహన్మకటం సునాసం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాజన్నిధత్ విమలకమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్షమక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసానమామి ఆపదాపహర్తరం దాతర సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయ నమా్యహం హరి ఓ పరమేశ్వరస్వరుణ సభకి నమస్కారం విశాఖ శుక్ల పంచమి శంకర అన్న నామం కలిసి వచ్చేటట్లు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించాడు అన్న విషయం నిస్సందేహంగా నిరూపణమయ్యేటట్టు శంకర భగవత్పాదులు కాలడి అగ్రహారమునందు జన్మించారు అగ్రహారంలో జన్మించినటువంటి వారు వారి అది అవతారము అవతారము అనగా ఒక ప్రయోజనము కొరకు వచ్చినటువంటిది లోకమునకంతటికీ బోధ చెయ్యాలి ఆశీతు హిమాచలము పర్యటించాలి ఆ రోజుల్లో శంకరాచార్యుల వారు యాభై ఆరు రాజ్యములలో పర్యటించారు స్వతంత్ర భారతంలో ఆనాడున్నటువంటి భారతదేశ వ్యవస్థలో యాభై రాజ్యములలో ఆరు మంది శిష్యులతో మూడు మాటలు ఆశీతు హిమాచల పర్యంతము కేవలము పాదచార్య పర్యటించారు అది కూడా శంకర్లు పర్యటన చేసిన సమయంలో శంకరాచార్యులు వారు వస్తున్నారని జై జయనాథం చేసిన వారు శంకరాచార్యులు వారు వస్తున్నారని చెప్పి కనీసం ఆయనకి భిక్ష పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా లేకపోగా శంకరాచార్యులు వారు వస్తున్నారు ఎలా అయినా సరే ఆయనని ఇబ్బందికి గురి చెయ్యాలి ఆయనతో వాదన చేసి ఓడించాలని శంకరులు బయలుదేరారు అనేటప్పటికే ఇటుగా వస్తారని చెప్పి తమ వాదనలకి పదును పెట్టి ఎలాగైనా శంకరాచార్యులు వారిని ఓడించి ఇక శంకరులు అడుగు తీసి అడుగు వేయని స్థితిని కల్పించాలని కొన్ని వేల మంది ఆయన పట్ల వ్యతిరేక భావంతో ఎదురుచూసినటువంటి రోజులవి అటువంటి రోజుల్లో శంకరులు అడుగు తీసి అడుగు వేస్తే వారు ఏ రాజ్యంలో ప్రవేశించినా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అవైదిక వాదనలను ఖండించడంలో వారు ప్రేమ చూపించారు తప్ప వారి తప్పు దిద్దారు తప్ప నిష్కర్షగా ఎవరినో బాధ పెట్టడమో తను గెలవాలి కాబట్టి వితండ వాదన చేయడమో తను గెలవాలి కాబట్టి తానన్నది సత్యం అవ్వాలి కాబట్టి అవతల వారిది అసత్యమని నిరూపించే ప్రయత్నం చేయడమో శంకరులు ఎప్పుడూ చెయ్యలేదు మీరు శంకర విజయాల్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శంకరుల వాదన అనబడేటటువంటి సత్యం ముందు నిలబడలేకపోయాయి మిగిలిన వాదనలు నిలబడలేక తమంత తాయ తాము పలాయనము చిత్తగించే ఆ కారణం చేత ఆసీతు హిమాచల పర్యంతము శంకర భగవత్పాదుల యొక్క పాదములకు నమస్కారం చేసింది ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు ఆయన నడిచినటువంటి పదం పూలబాట కాదు కేవలం శరీరంతో ఉన్నది ముప్పై సంవత్సరములు చేసినది మూడు సంవత్సరములు భారతదేశమంతా పర్యటన అడుగు తీసి అడుగు వేస్తే వాదన ఎక్కడికి విడితే అక్కడే డెబ్భై రెండు అవైదికమైనటువంటి మతములు ప్రబలిపోయి ఉన్నాయి ఎక్కడికి విడితే అక్కడే వాదన దానికి తోడు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించే సమయంలో సాక్షాత్తు సరస్వతీదేవి అడ్డొచ్చింది ఆయనకి అడ్డొచ్చి శంకరా సర్వజ్ఞ పీఠం అధిరోహించాలంటే నాతో వాదించాలని సరస్వతీదేవి అంతటి వారిని ఓడించి ఆయ ఆవిడ చేత శంకరాచార్యుల వారు చెప్పిన వాదన సత్యమే అనిపించుకుని వ్యాసాచార్యుడంతటి మహానుభావుడి చేత శంకర భగవత్పాదులిచ్చిన బ్రహ్మసూత్ర భాష్యము వంటి భాష్యము తిరుగులేనిది వారు చెప్పిన అద్వైత సత్ సిద్ధాంతము అంత ప్రామాణికము అంత తిరుగులేని సత్యము అని వ్యాసుడంతటి వాడు సంతోషించి వేరొక పదహారు సంవత్సరములు శరీరంతో ఉండి బోధ చేయవలసినది అని అభ్యర్థిస్తే అప్పటికి పదహారు సంవత్సరాల వయస్సుకి శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యంతో సహా ప్రస్థానత్రయానికి భాష్యం ఇవ్వడం కూడా జరిగిపోయింది కేవలం ప్రచారం కోసం వేరొక పదహారు సంవత్సరములు శరీరంలో ఉన్నారు ఇంత ఎన్ని దేవాలయాలకి చక్ర చేశారో చాలా చోట్ల దేవతాస్వరూపాలు ఉగ్రంగా మారాయి శంకరాచార్యుల వారు ఈ దేశంలో పర్యటించినటువంటి సమయంలో వారు తిరుగాడిన సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని శంకర విజయాల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీరు నిజంగా ముక్కున వేలేసుకుంటాం అయ్య బాబోయ్ ఒక్క వ్యక్తి అసలు ఇలా ఎలా సాధించగలిగారు అందుకే జవహర్లాల్ నెహ్రూ గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అన్న పుస్తకంలో డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న పుస్తకంలోనూ కూడా ప్రపంచ చరిత్రలో వచ్చినటువంటి రాజులందరి గురించి ప్రస్తావన చేస్తూ ఆయన శంకరుల గురించి ఒక మాట రాశారు ఒక సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు ఎనిమిదవ ఏట సన్యసించి ఆసీతు హిమాచల పర్యంతము పర్యటించి అందరినీ తన ప్రౌఢమైనటువంటి వాదనతో అవైదికమును ఖండించి మొత్తం మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒకే సిద్ధాంతం కిందకి తీసుకొచ్చి అందరినీ భగవద్భక్తి అన్న ఛత్ర ఛాయల్లో నిలబెట్టినటువంటి ఆ ఒంటరి సన్యాసి ఉన్నాడే అది మాత్రం అత్యద్భుతమైన సాధించినటువంటి సాధితం అలా సాధించిన వాడు నభూతో న భవిష్యతి అన్నాసాడు కాబట్టి శంకర భగవత్పాదులు సాధించినటువంటి విజయం అంత తేలిక కాదు ఆయన చేసి ఆయన ఎదుర్కొన్నీ కష్టాలని ఎవ్వరూ ఎదుర్కోరు ఎందుచేత అంటే అసలు ఆ శంకరాచార్యుల వారు ప్రచారం చేసినటువంటి రోజుల్లో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అత్యంత క్లిష్టమైన సంఘటన ఒకటి ఉంది బ్రహ్మగారి భార్య సరస్వతీదేవియే ఇక్కడ సరసవాణిగా వచ్చింది ఉభయభారతి అన్న పేరుతో అటువంటి తల్లి ఏ స్త్రీ తన జీవితంలో తన భర్త సన్యసించాలని కోరుకుంటుంది అందున పోనీ ఏదో సన్యసించాడే ఊరుకుందాం అనుకోవడానికి ఆమె మండనమిశ్రుడు అన్న పేరుతో ఉన్నటువంటి బ్రహ్మగారితో కలిసి యజ్ఞములు జరుగుతున్నటువంటి చోట బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క భార్యగా ఎన్నో మర్యాదలను ఎన్నో గౌరవాలను అందుకుంది అటువంటి తల్లి తన భర్తయే సన్యసించి వెళ్ళిపోతాను అంటే సంతోషంగా మీరు వెళ్ళిపోండి నేను ఒక్కదాన్నే ఉంటానని ఎలా అంటుంది ఏ స్త్రీకైనా అది సామాన్యమైన విషయం కాదు కానీ నిజంగా శంకరాచార్యుల వారి జీవితంలో జరిగినటువంటి అత్యద్భుత సంఘటన ఈ దేశంలో పుట్టినటువంటి స్త్రీలలో లెక్కించదగినటువంటి మాణిక్యములలో స ఆ ఉభయభారతి సరసవాణి ఒకతే ఎందుచేతంటే ఏ భార్య తన భర్త వీరొక సన్యాసితో వాదన జరుపుతుంటే మీరు ఓడిపోయారండి ఆయనే గెలిచారని ఎలా చెప్తుంది కొంతమంది అంటారు ఇరవై ఒక్క రోజులు జరిగింది సంవాదన మండల మీశ్వరుడికి శంకర భగవత్పాదుడికి జరిగినప్పుడు పూలదండ వేసింది ఎవరి మెడలో పూలదండ వాడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అంటారు కానీ శంకర విజయంలో ప్రామాణికంగా చెప్పిన విషయం ఏమిటంటే ఇద్దరూ కూర్చుని వాదించుకుంటున్నారు ఇరవై ఒక్క రోజులు అయింది ఆవిడే నిర్ణేత ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఆవిడే చెప్పాలి ఎంత చమత్కారంగా ఆవిడ మాట్లాడిందంటే మీరు ఓడిపోయారు అని భర్తను అనలేదు సన్యాసిని భోజనానికి రండి అని పిలవరు సన్యాసిని దేవతార్చనకి రండి అని పిలవరు వైశ్వేదేవానికి రండి అని పిలవరు సన్యాసికొక్కడికే భిక్ష భిక్ష అన్నమాట ఇంకా ఏ ఇతరులు వాడుకోకూడదు భిక్ష చేయడానికి వెళ్తున్నామన్న మాట వాడుకునే అధికారం కేవలము సన్యాసిదే అంతే తప్ప భిక్ష అన్న మాటని ఏదో ఒక దీక్షలో ఉన్నంత మాత్రం చేత గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టని వాడు భిక్ష కెడుతున్నానన్న మాట వాడకూడదు మీరు శంకర విజయాలని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ మాట ఎప్పుడు వాడాలో అర్థమవుతుంది అందుకే ఉభయభారతి ఇద్దరినీ పిలిచేటప్పుడు శంకరాచార్యుల వారి వంక చూసింది అయ్యా తమరు భిక్షకి రండి అనాలి భర్తవంక చూసి మీరు వైశ్వే వైశ్వదేవానికి రండి అనాలి ఆయన గృహస్థైతి ఇద్దరి మధ్య ఒప్పందం శంకరాచార్యుల వారికి మండనమిశ్వరుడికి ఎవరు ఓడిపోతే వారు మండనమిశ్వరుడు ఓడిపోతే గృహస్థాశ్రమం విడిచిపెట్టి సన్యాసం తీసుకోవాలి శంకరాచార్యుల వారు ఓడిపోతే అసలు ఆ ప్రసక్తే లేదు కాబట్టి నేను మాటే మాట్లాను కాబట్టి ఇప్పుడు మండనమిశ్వరుడు ఓడిపోయాడు అది ప్రకటించడం ఏ భార్యకైనా అంత తేలిక విషయం కాదు కానీ ఆవిడ సరస్వతి ఆవిడ కట్టుబడింది ఓడిపోయాడు నా భర్త కాబట్టి నేను చెప్పాలి ఓడిపోయాడని మీరు ఓడిపోయారు అని చెప్పడం ఇక ఆయన సన్యసిస్తాడు ఆవిడ నోటితో ఆవిడ చెప్పలేకపోయింది మీరు ఓడిపోయారు అని చెప్పడం మానేసి ఇరవై రోజులు ఏమని పిలిచేదంటే మీరు వైశ్వదే వైశ్వదేవానికి రండి మీరు భిక్షకి రండి అని శంకరాచార్యుల వారి దగ్గరికి మండల మీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మండలమిశ్వరుడు ఓడిపోయిన రోజున ఆవిడ వెళ్ళండి ఇద్దరూ భిక్షకి రండి అంది ఇద్దరూ భిక్షకి రండి అంటే ఇక నువ్వు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేస్తున్నావు సన్యాసం స్వీకరించి శంకరాచారులు వారి దగ్గర ఓడిపోయావు కాబట్టి ఇద్దరూ భిక్షకి రండి ఇద్దరూ భిక్షకి రండి అంది అంటే సన్యసించాడు అని గుర్తు సన్యాసం తీసుకుంటున్నావు అందుకే ఏ పదాన్ని ఎక్కడ వాడాలో అక్కడే వాడాలో తప్ప ఏదో పడికట్టు పదాలలాగా అలా వాడటమే అది సంప్రదాయం అన్నట్టు ఇష్టం వచ్చినట్టుగా పదాలని వాడుకోకూడదు ఏదో ఒక దీక్ష తీసుకుంటే ఆ దీక్ష పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది తప్ప నువ్వు ఆశ్రమాన్ని విడిచిపెట్టలేదు నువ్వు గృహస్థాశ్రమం విడిచిపెట్టకుండా కాషాయం కట్టుకోకూడదు నువ్వు గృహస్థాశ్రమం విడిచిపెట్టకుండా భిక్ష పుచ్చుకుంటున్నానన్నమాట వాడకూడదు ఇది ఈ దేవస్థానంలో చెప్పవలసిన మాట అని నాకు అనిపించి చెప్తున్నాను కాబట్టి ఈ విషయంలో పరాకుగా ఉండేదరుగాక భిక్ష అన్నమాట సన్యాసికి మాత్రమే అన్వయం శంకర దానికి ప్రమాణం కాబట్టి అంతటి మహాతల్లి ఆవిడంది నా అవతార ప్రయోజనం అయిపోయింది నా భర్త సన్యసించాడు నేను వెళ్ళిపోతున్నానంది ఇది శంకరాచార్యుల వారు ఈ దేశానికి అందించినటువంటి మహోత్కృష్టమైన కానుక ఆయన మండనమిశ్రుడు సన్యసిస్తున్నాడు నిన్ను పంపించడం కోసం ఇక్కడికి పంపలేదు నీవు బ్రహ్మలోకానికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు ఇక్కడే ఉండాలి సనాతన ధర్మ వైభవాన్ని కాపాడాలి ఎవరెవరు నీ దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ నువ్వు కటాక్షాన్ని ప్రసరించాలి కాబట్టి నిన్ను నేను ప్రతిష్ఠ చేస్తానన్నారు ఆవిడ ఒక చమత్కారమైన మాట ఆవిడండి నువ్వు నన్ను ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించడం కాదు ఇక నుంచి నేను నీ వెంట నడుస్తూ వస్తూ ఉంటాను నేను నీ వెంట నడుస్తున్నానని గుర్తు నా కాళ్ళకి ఉన్నటువంటి మంజీరములు మృగుతు ఉంటాయి నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూశావో అక్కడ నేను ఆగిపోతాను అక్కడే నన్ను ప్రతిష్ట చెయ్యాలి ఆవిడ శృంగగిరి ఎందుకు ప్రతిష్ట పీఠం శారదా పీఠం అక్కడే సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు శంకరాచార్యుల వారు అసలు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ శంకరులు పీఠం పెట్టారు అందం కన్నా సరస్వతీదేవి పీఠం పెట్టించింది అన్నమే నిజమేమో ఎందుకంటే అక్కడే శంకరాచార్యులు వారు వెనక్కి తిరిగారు అక్కడ సరస్వతీదేవిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు శంకర భగవత్పాదలు ఈ దేశంలో సాక్షాత్తుగా శారదని తన వెంట నడిపించి శారదని తెచ్చి వనదుర్గ మంత్రాలతో కట్టి ప్రతిష్ఠించి ఇన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా మనం శారదాకృపకి నోచుకునేటట్టుగా ఒక పీఠాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైన కీర్తి ఒక్క శంకర భగవత్పాదలది అది ఇక ఎవ్వరికీ చల్లదు అది ఒక్క శంకరాచార్యుల వారికే చెల్లుతుంది కాబట్టి ఆయన మహానుభావుడు ఆయన లెక్కలో అయితే ఎనిమిది సంవత్సరాలకి పూర్తి అయిపోవాలి ఇవన్నీ కానీ ఎనిమిదో సంవత్సరం వరకు ఆయనకి సన్యసించే అవకాశం రాలా అసలు మీరు శంకరాచార్యుల వారి జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన వచ్చింది పరమశివుడు కానీ ఆయన వచ్చింది వైదిక మత ప్రచారానికి అంటే మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో నేర్పడానికి రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో శంకరులు అలా కాబట్టి ఆయనే అసలు ముందు సిద్ధాంతానికి కట్టుబడకపోతే ఆయన ఎవరికి సిద్ధాంత ప్రచారం చేస్తారు తనకొకటి ప్రవర్తన ఉంటే కదా ఇంకొకళ్ళకి ప్రవర్తన నేర్పడం తనకి లేని ప్రవర్తన తాను ఎవరికి నేర్పుతారు కాబట్టి తాను కట్టుబడాలి ఇప్పుడు తాను కట్టుబడాలి అంటే ముందు వేదాధ్యయనం చెయ్యాలి అవతారంలో పిల్లవాడిగా వచ్చారు కాబట్టి ఇప్పుడు వేదాధ్యయనం చెయ్యాలి అంటే ఉపనయనం జరగాలి శంకరుల జీవితంలో అద్భుతం ఏమిటంటే ఆయన మూడవ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికీ ఆయనకి స్థానికమైనటువంటి భాషలో ఉన్న సమస్త గ్రంథ పరిశీలన ఐదవ సంవత్సరానికి సంస్కృత భాషతో పాటుగా కావ్యములు పురాణములు వ్యాకరణము మీమాంస సమస్తం పూర్తి చేశారు ఎనిమిదవ ఏట ఉపనయనం మొ మౌఖ్యము అంటారు అంటే చెయ్యవలసిన ఉపనయనం యథార్థంగా అయితే తల్లి గర్భంలో పడినప్పటి నుంచి ఎనిమిదవ ఏటకి ఉపనయనం జరగాలి అంటే బయటికి వచ్చేసిన తర్వాత అమ్మ కడుపులోంచి ఏడు సంవత్సరములు రెండు మాసములు పూర్తయ్యే లోపల ఉపనయనం చెయ్యాలి పది మందికి మంచి మాటలు చెప్పి బ్రతకవలసినటువంటి వాడికి గాయత్రి వైభవం ఉండాలి గాయత్రి వైభవాన్ని మింగేసేది ఏది అంటే కామము ఆ కామము శరీరమునందు పొటమరించడం ప్రారంభమయ్యేది ఎనిమిదవ సంవత్సరం దగ్గర నుంచి ప్రారంభము అని కాబట్టి ఎనిమిదవ ఏడు దాటిపోయే లోపల ఉపనయనం చేసేయాలి తండ్రి బలమైన కారణములు ఏమైనా ఉంటే కౌణమంటారు ఒక ఎనిమిది సంవత్సరములు మాత్రమే అనుగ్రహిస్తారు పదహారవ ఏటు వరకు చాలా బలమైన కారణాలు ఉంటాయి పదహారు తర్వాత ఉపనయనం చేసినా ఒకటి చేయకపోయినా ఒకటి కానీ చెయ్యొద్దు అని అనకూడదు కాబట్టి కానీ నిజానికి శాస్త్రీయంగా చూస్తే పదహారు తర్వాత గాయత్రి పట్టివ్వదు కానీ ఆ దోషం ఎవరి ఖాతాలో వేస్తారంటే తండ్రి ఖాతాలో వేస్తారు ఎందుకంటే పుట్టినటువంటి కొడుకుకి చెయ్యవలసినటువంటి ఉపనయనాన్ని చెయ్యవలసిన వయసుకి చెయ్యనటువంటి పాపం తండ్రిదే తండ్రిదే అధికారం కాబట్టి చెయ్యాలి ఉపనయనం శంకరాచార్యస్వామివారి పట్ల భక్తి ఉండడం శంకరాచార్యస్వామివారి పట్ల మనం విధేయతతో ప్రవర్తించడం అంటే కొడుకులున్న వాళ్ళు సక్రమమైన వయస్సుకి ఉపనయనం చేయలేదు శంకరాచార్యుల వారంతటి వారు ఉపనయనాన్ని చేసుకున్నారు అసాధారణ ప్రజ్ఞాశాలురైనటువంటి వారికి ఐదవ ఏట చేసేస్తారు ఎందుకంటే సమయం వృధా అయిపోతుంది కాబట్టి ఎనిమిది వరకు ఆపితే ఐదవ ఏట ఉపనయనం చేస్తారు శంకర భగవత్పాదులకి జరిగింది అలా ఉపనయన సంస్కారం పొందితే తప్ప వేదాధ్యయనం చెయ్యకూడదు కాబట్టి ఉపనయనం చేసుకుని వేదాధ్యయనానికి వెళ్ళాడు మహానుభావుడైన అంటే శాస్త్రాన్ని పాటించడంలో ఎంత మర్యాద చూపించారో చూడండి అందుకే వెయ్యి మాటలు చెప్పడం కన్నా నూరు ఉపన్యాసాలు చెప్పడం కన్నా ఒక్క ధర్మాన్ని అనుష్ఠించడం గొప్పది తాను అనుష్ఠించకుండా కేవలంగా ఉపన్యాసాలు చెప్పడానికి పరిమితమైతే ఏ ప్రయోజనము ఉండదు పరోపదేశ వేళాయం సర్వే వ్యాస పరాశరాహ అని సూక్తి ఇంకొకడికి చెప్పవలసి వస్తే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే నువ్వు ఎవరికి ఎంత చెప్పావు కాదు నువ్వు చెప్పే ఎంత నువ్వు అనుష్టిస్తు ఉంటావు నువ్వు ఎంత పాటిస్తూ ఉంటావు అత్యంత ప్రధానమైన విషయం శంకరాచార్యుల వారి మీద భక్తి ఉండడం సనాతన ధర్మం మీద భక్తి ఉండడం అంటే ఉపన్యాసాలు వినడం పుస్తకాలు చదవడం కన్నా ముఖాన బొట్టు పెట్టుకోవడం గొప్పది ముఖాన బొట్టు పెట్టుకోవడమే చాలా కష్టమైన వాడు ఎన్ని ఉపన్యాసాలు చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా ఒకటి దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని ఇంత పవిత్రమైన వేదిక మీద కూర్చుని నేను చెప్పలేను కష్టం ఒక్క బొట్టు ఒక్కటి పెట్టుకోగలిగితే నువ్వు ఎన్ని వినకపోయినా పర్వాలేదు అందుకే ఆచరణ ప్రధానంగా ఉంటుంది సనాతన ధర్మంలో ఇది లోకానికి చెప్పాలి అందుకే తాను ఉపనయనం చేసుకున్నాడు చేసుకుని వేదాధ్యయనానికి వెళ్ళాడు బ్రహ్మచార్యములో ఉన్నటువంటి శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉండగా ఆయన గురువుగారి యొక్క మాట అవుదల దాల్చి భిక్ష కొరకు వెళ్ళారు అగ్రహారంలో శంకరాచార్యుల జీవితంలో అదే ప్రథమ ఘట్టం అసలు శంకరుల జీవితాన్ని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది పిల్లలు వినాలి ప్రత్యేకించి పిల్లలు వినవలసి ఉంటుంది ఎందుకో తెలిసా తల్లి అప్పటికి విధవ ఎందుచేత అంటే ఆ శివగురువు శరీరాన్ని విడిచిపెట్టేశారు శంకరాచారులు వారికి చాలా చిన్న వయస్సులోనే అమ్మగారు వైధవ్యం చేత వృద్ధాప్యం చేత ఆవిడ బడలిపోయింది ఆవిడ బాగా కృషించిపోయింది మనిషి ఉన్నదొక్కగానొక్క కొడుకు ఆ కొడుక్కి పెళ్లి చేసి కోడలు వస్తే చూసి సంతోషించాలని ఆవిడ కోరిక ఏ పిచ్చి తల్లికుండదు లోకంలో ఆ కోరిక ఆవిడ ప్రతిరోజు కాలడి అగ్రహాల నుంచి నడుచుకుంటూ పూర్ణానదికి వెళ్ళి స్నానం చేసేవారు ఒక రోజున మంచి పర్వదినం వచ్చింది ఆవిడ పెద్దవారైపోయారు దానికి తోడు మనస్సు చితికిపోయింది కష్టం వచ్చినప్పుడు చితికిపోయినటువంటి మనస్సు వల్ల శరీరములకు ఉన్నటువంటి బలము కూడా సూషించిపోయింది శరీరములకు బలం లేకపోయినా మనస్సు జవంతో ఉంటే మనిషి చాలా సాధిస్తాడు మనస్సు చాలా ముఖ్యమైంది భర్త శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత అప్పటికే ఆవిడ బాగా శోషించిపోయారు నా తల్లి శంకరులతో బాధపడ్డారు ఏమయ్యా పర్వదినం కానీ అంత దూరం నడిచి వెళ్ళి పూర్ణానదిలో స్నానం చెయ్యాలి వెళ్ళలేకపోతున్నాను పెద్దదాన్ని అన్నారు శంకర భగవత్పాదులు ప్రార్థన చేశారు పూర్ణానదిని అప్పటికి బ్రహ్మచారి చిన్న పిల్లవాడు శంకరుల గురించి ఎవరికి తెలియదు అప్పుడు అటువంటి రోజుల్లో ఆయన నదినికి నమస్కారం చేశారు మా అమ్మ అంత దూరం వచ్చి నమస్ స్నానం చెయ్యలేకపోతుంది కాబట్టి ఓ నది నీవు నీ ప్రయాణ మార్గాన్ని మార్చుకుని మా ఇంటి ముందు నుంచి వెళ్ళవలసింది అని అడిగారు పూర్ణానది తన ప్రవాహం దిక్కు మార్చుకుని శంకరాచార్యుల వారు నివసించినటువంటి ఇంటి ముందు నుంచి వెళ్ళింది అమ్మగారు రోజు వెళ్ళి అందులో స్నానం చేసి వచ్చేవారు శంకర భగవత్పాదులు సాక్షాత్తు శివావతారమైన అమ్మకి ఎంత గౌరవం ఇవ్వాలో అమ్మ రుణం ఎంత తీర్చుకోలేనిదో మనకి నేర్పారు శంకర భగవత్పాదులు మీరు అందుకే శంకరుల జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు కొన్ని రహస్యములు పితృ రుణము మాతృ రుణము అని రెండు మాటలు ఉంటాయి జన్మత తండ్రికి రుణపడతాడు జన్మత తల్లికి రుణపడతాడు ఇందులో పితృ రుణం తీర్చేసుకోవచ్చు ఎలా తీర్చుకోవచ్చు అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి యాగముంది నా ప్రత్యేకమైనటువంటి యాగాన్ని చేసినటువంటి వాళ్ళు సౌత్రామణి అని ఆ యాగానికి పేరు చాలా పెద్ద యాగం ఆ యాగం చేస్తే పితృ రుణం తీరిపోతుంది అమ్మ రుణం తీరదు అందుకే సన్యాసికి ఒక నియమం ఉంటుంది సన్యాసికి అందరూ నమస్కారం చెయ్యాలి అందరూ అన్న మాటలోకి తండ్రి కూడా వచ్చేస్తాడు సన్యాసించిన తరువాత ఆయన కూర్చుని ఉంటే తండ్రి గారు కూడా ఒకవేళ భక్తులతో పాటుగా వరుస క్రమంలో వస్తే తన తండ్రి కూడా పూర్వాశ్రమ తండ్రి అంటారు పూర్వాశ్రమంలో తండ్రి ఇప్పుడు సన్యసించినటువంటి వ్యక్తి పాదములకు నమస్కారం చెయ్యాలి కానీ అమ్మగారు వచ్చారనుకోండి సన్యసించిన వారు కాదు పీఠాధిపతులైనా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కారం చేయాలి ఏదో ఇలా నమస్కారం కాదు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఆదరముతో నమస్కారం చేయాలి అందుకే అమ్మ విషయంలో మాత్రం మినహాయింపు శాస్త్రం అది సన్యాసి కూడా ఇవ్వాలి అమ్మ అమ్మే లోకంలో అమ్మ రుణం తీర్చుకోలేనిది కాబట్టి సన్యసించిన వ్యక్తికైనా సరే తల్లిగారు వెళ్ళిపోయారు అని తెలిస్తే వెంటనే కట్టుబట్టతో స్నానం చేయవలసి ఉంటుంది చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకర భగవత్పాదులు అటువంటి మహాపురుషుడు సభ తీర్చి ఉండగా పండితుల మధ్యలో ఉండగా వారి తల్లిగారు మహాలక్ష్మమ్మ గారి శరీరం విడిచిపెట్టేశారు అని టెలిగ్రామ్ వచ్చింది వారు చదివి ఏమీ తెలియని వారిలా వారికి తెలియందేమి లేదు ఇంకో శంకరాచారులు వారు పరమాచార్యస్వామి అంటే ఆయన సన్యాసి తల్లి శరీరం విడిచిపెడితే సన్యాసి ఏం చెయ్యాలి అని అడిగారు స్నానం చెయ్యాలి అన్నారు వెంటనే పీఠం దిగి వెళ్ళి ఆయన ఉన్న కట్టుకున్న బట్టతో స్నానం చేశారు అమ్మ అన్న మాటకి అంత గౌరవం ఉంటుంది అందుకే శంకరాచారులు వారు అమ్మగారికి మాటిచ్చారు నీ ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అమ్మ నేను వస్తానని తలుచుకో అన్నారు అంటే శాస్త్రంలో ఒక నిబంధన ఉంది తల్లికి ఒక్కడే కొడుకై ఇక అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెళ్ళు లేకపోతే తండ్రి కూడా లేకపోతే తల్లిని సురక్షితమైన స్థావరములో అనగా మిగిలిన తోబుట్టువులు ఎవరికో అప్పజెప్పి అమ్మ అనుమతి తీసుకుని తప్ప సన్యసించకూడదు శంకరాచార్యుల వారి విషయంలో ఏమైందంటే తండ్రి గారు లేరు తోబుట్టువులు లేరు అమ్మను ఎక్కడప్ప చెప్తారు అని సన్యాసం విషయంలో చాలా పెద్ద ప్రశ్నే వచ్చింది సన్యసించకపోతే అవతారానికి ప్రయోజనం చెల్లదు సన్యసిద్దామంటే అమ్మ ఒక్కతే ఉంది ఎలా అందుకే శంకరుల జీవితంలో దీన్ని దాటడానికి అమ్మగారి అనుమతిని పొందడానికి ఆయన ఒక పెద్ద విశేషమే చేశారు అసలు దీనికి ముందే ఒక ఏర్పాటు జరిగిపోయి కూడా ఆయన పూర్ణానదిలో అమ్మతో స్నానానికి వెళ్ళారు అమ్మగారు ముందు స్నానం చేశారు చెయ్యి పట్టుకుని అమ్మని మెట్ల మీదకి పైకి ఎక్కించారు అమ్మ మెట్టు మీద నించున్నారు శంకరులు నదిలోకి దిగారు స్నానం చేస్తున్నారు ఒక మొసలొచ్చి పట్టుకుని పట్టుకుంటే ఆయన అన్నారు అమ్మ నన్ను మొసలి పట్టుకుందమ్మా అన్నారు పిచ్చితల్లు ఏం చేస్తుందండి ఆర్యా అంబా లేక లేక లేక లేక పుట్టిన కొడుకు భర్త వెళ్ళిపోయారు ఇప్పుడు కొడుకున నీటిలో మొసలి పట్టుకుంది తాన వృద్ధాప్యంలో ఉంది ఆడది ఏం చేయగలదు రక్షించగలదు ఆవిడికి ఏ ఆలోచన రాక ఆవిడ చాలా కంగారు పడిపోతున్నారు అప్పటి ఆవిడ కొడుకుని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు శంకరాచార్యుల వారన్నారు అప్పటికి సన్యసించలేదు ఇంకా బ్రహ్మచర్యం ఆయనన్నారు అమ్మ ఇప్పుడు నేను కానీ ఇలాగే శరీరం విడిచిపెట్టేస్తే మొసలి నోట్లో పడిపోయి అది దుర్మరణము కిందకు వస్తుంది కాబట్టి నేను ఉగ్రభూతాన్నై తిరుగుతాను గాలిలో అప్పుడు నేను తరించే మార్గం ఉండదు కాబట్టి పునర్జన్మ కిందకి లెక్క ఎప్పుడు వస్తుందంటే ఇప్పటికిప్పుడు నేను సన్యాసించేస్తే ఆపత్సన్యాసము అంటారు సన్యాసం మూడు రకాలుగా తీసుకుంటు ఉంటారు ఒకటి శాస్త్రీయ సన్యాసము హోమాదులు చేసి తీసుకుంటారు రెండవది మంచాన ఉండిపోయి ఇంక దగ్గరికి వచ్చేస్తోంది అన్నప్పుడు తీసుకునే విధానం ఒకటి ఉంటుంది మూడవది ఆపత్సన్యాసం అంటారు అంటే ఇంకప్పుడు అవకాశం ఏమి అప్పుడు అక్కడే నిలబడి సన్యస్తోహం నేను సన్యసించాను అని ప్రేషమంత్రం చదువుతారు ప్రేషమంత్రం అంటే ఇక నా వలన ఏ భూత భయం ఉండదు లోకంలో కాషాయం కట్టుకుని సన్యసించాను కాబట్టి నే నా ఏ భూతమూ బాధపడదు ప్రపంచంలో ఎవరిని చూసైనా భయపడవలసిన అవసరం ఉంటుందేమో కానీ సన్యాసిని చూస్తే భయపడక్కర్లేదు అని చెప్తోంది సనాతన ధర్మం ఎందుకంటే సన్యాసి అన్నీ విడిచిపెట్టేశాడు కాబట్టి ఎవరిని బాధ పెట్టే ఉద్దేశము ఇక ఆయనకి ఉండకూడదు ఉండకుండా ఉండాలి కాబట్టి అలా ఉంటే సన్యాసి కాబట్టి ప్రేషమంత్రం చదివి నేను ఏ భూతము పట్ల అమర్యాదతో ప్రవర్తించాను ఇక నా ఏ భూతము భయం లేదు అని అమ్మ నేను మంత్రం చెప్తే పునర్జన్మ నా శరీరం అక్కడతో నేను వదిలిపెట్టేసి కొత్త జన్మలోకి వెళ్ళిపోయినట్టు నేను అలా సన్యసిస్తే ఇరవై ఒక్క తరిస్తాయి కాబట్టి ఒకవేళ నన్ను మొసలి తినేసిన సన్యసించేశాను కాబట్టి సన్యాసిం తినేసింది అప్పుడు నువ్వు తరిస్తావు నేను మొసలి నోట్లో పడిపోయినా బాధ ఒకవేళ మొసలి వదిలిపెట్టేసింది అనుకో ఎందుకంటే పునర్జన్మ కిందకు వచ్చేసాను కాబట్టి ఇంకో జన్మలోకి వచ్చేసాను కాబట్టి ఆ జన్మలోకి వచ్చినటువంటి ప్రమాదం తప్పిపోయింది ఎందుకంటే ఆ జన్మ పడిపోతాయంతో సందేశించేస్తే అంతే అందుకని ఇప్పుడు కొత్త జన్మతో లెక్క కాబట్టి మొసలి నా కాలు నేను బయటికి వస్తే అమ్మ నాకు బిడ్డలు లేరని నువ్వు అనుకోకు నేను భవతి భిక్షాందేహి అని ఏ ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డానో నా పాత్రలో భిక్ష వేసిన వాళ్ళందరూ నాకు తల్లులే నాకు మంచి మాట చెప్పిన వాళ్ళందరూ తండ్రులే నా శిష్యులందరూ నా బిడ్డలే అమ్మ నేను గృహస్థాశ్రమంలోకి వస్తే ఒకరో ఇద్దరూ బిడ్డలుంటారు నేను సన్యసించి రే జగద్గురువునైతే లోకమంతా నా బిడ్డలేనమ్మ పెద్ద గృహస్థునవుతాను అందుకని అమ్మ నన్ను సన్యసించడానికి అనుమతిస్తావా అని అడిగారు ఇస్తాను ఇవ్వను ఇందులో ఇప్పుడు ఏం చెప్పడానికి ఆవిడికి అవకాశం లేదు సరే సన్యసించు అన్నారనుకోండి కొడుకు బతికినా కాషాయం గట్టుకుని వెళ్ళిపోతాడు ఆవిడ భరించలేరు వద్దు అన్నారనుకోండి దుర్మరణమవుతుంది ఏమీ చెప్పలేక నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అన్నారు అమ్మా సన్యసించు సన్యసిస్తున్నాను అన్నారు అంతే మొసలు విడిచిపెట్టేసింది శంకరులకి కనపడింది గంధర్వుడు రథనెక్కి వెళ్ళిపోయాడు అది గంధర్వుడు దానికి ఆయన పూర్వకాలంలో గంధర్వాంశతో ఉండేవాడైన ఆయన ఒకనకొకప్పుడు ఒక దివ్యమైన నదిలో స్నానం చేసి ఆ మిగిలినటువంటి స్త్రీలతో క్రీడిస్తున్నాడు మధోన్మత్తుడై అటుగా దుర్వాసవ మహర్షి వెళ్ళిపోతున్నాడు మహాత్మును వెడుతున్నప్పుడు కనీసం మనం మర్యాదతో ప్రవర్తించాలన్న విషయాన్ని కూడా మరిచిపోయాడు ఆయన అన్నారు నేను ఇలా వెడుతున్నప్పుడు కనీసం నీటిలోంచి బయటకు వచ్చి నమస్కరించాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి యథేచ్ఛగా ప్రవర్తిస్తున్న నీకు గంధర్వజన్మెందుకు కాబట్టి నువ్వు నీటిలో మొసలివైపుదోగాక అన్న ఇప్పుడు ఆయనకి ఉన్నటువంటి పైచ్యం అంతా విరిగిపోయింది వచ్చి దుర్వాసో మహర్షి కాళ్ళ మీద పడ్డారు మహాత్ముల కోపం గడ్డి కాబట్టి వెంటనే దుర్వాసో మహర్షి అన్నారు నీవు నీటిలో మొసలివై ఉండి ఏనాడు పరమేశ్వరుడి పాదం పట్టుకుంటావో ఆనాడు నీకు శాప విమోచనం అంటే ఆయన హడిలిపోయి అన్నాడు పరమేశ్వరుడు నీళ్లలో కాళ్ళు ఇందుకు నేను ఆయన కాళ్ళు అట్టుకుంటానా అది సంభవమా ఎలా కుదురుతుంది అన్నాడు నీకెందుకు ఆభెంగా వస్తాడో ఒకనాడు పరమేశ్వరుడు భూమండలం మీదకి ఏ రూపంలో వస్తాడు నీకు అనవసరం వచ్చి నదిలో దిగుతాడు దిగినప్పుడు ఆయన కాలు పట్టుకుంటావు పట్టుకున్నప్పుడు నీకు శాప విమోచన కాబట్టి ఇప్పుడు ఆ గంధర్వొడుమసలి రూపంలో పట్టుకున్నాడు ఆ పాదం ఏ సామాన్యమైన పాదమా సాక్షాత్తు పరమశివుని యొక్క పాదం ఆ పాదం అదే నిరూపిస్తోంది శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమశివ అవతారం అని ఆ పాదం పట్టుకోగానే ఆ గంధర్వుడికి శాపవిమోచనం అయిపోయాడు అయిపోయి ఆయన సంతోషంగా నమస్కరించి రథం ఎక్కి వెళ్ళిపోయాడు ఇక్కడ శంకరులు సన్యసించారు సన్యసించి బయలుదేరారు సరే శంకరులు సన్యసించి బయలుదేరే ముందు అమ్మగారికి మాటిచ్చారు అమ్మ నీవు శరీరం విడిచిపెట్టేసేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నన్ను స్మరిస్తే నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వచ్చి నీ దహన సంస్కారం నీ చేస్తాను సన్యాసి చెయ్యొచ్చాలా తల్లికి అన్నదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు తండ్రిగారు లేరు తానేమో కారణజన్ముడు అవతారమూర్తి సన్యసిస్తున్నారు అయినా తల్లి పట్ల మర్యాద తల్లి పట్ల మర్యాదే ఆమె శరీరాన్ని దహించడం తద్దినం పెట్టడం మొదలైనటువంటి విషయాల జోలికి శంకరుడు వెళ్ళలేదు అమ్మని విష్ణు పార్షదులతో పంపించేశారు కాబట్టి అమ్మా దహన సంస్కారం నేను చేస్తానమ్మా అన్నారు ఆఖరణ వచ్చారు వచ్చి అమ్మగారికి దహన సంస్కారం చేశారు అంటే శంకరుల జీవితంలో అమ్మకి ఇచ్చినటువంటి గౌరవం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి అమ్మకి ఇంత గౌరవం ఇచ్చినటువంటి జాతి సన్యాసి కూడా అమ్మని అంత గౌరవించాలి అని చెప్పిన జాతి అమ్మ అంటే పరదేవతయే అని చెప్పిన జాతి అమ్మకి ప్రదక్షిణం చేసిన అమ్మకి నమస్కారం చేసిన కాశీయాత్ర చేసినట్టు రామేశ్వరంలో నూరు మాట్లు స్నానం చేసినట్లు అని చెప్తున్నాయి అటువంటి అమ్మని అవాకులు చవాకులు అండడం అమ్మ పెద్దదైపోతే అనాథ చరణాలయాల్లో చేర్పించడం దేశానికి ఏదో పెద్ద ఉద్ధరణ చేసేస్తున్నట్టు నాలుగు రూపాయలు ఉండేటప్పటికి వృద్ధాశ్రమాలు పెట్టి అక్కడ వృద్ధుల్ని చేర్చండి అని ఒక కొత్త రకమైన ప్రబోధాన్ని లోకంలోకి తీసుకెళ్లడం ప్రమాదకరమైన పోకడ శంకర విజయాలు నేర్పండి పిల్లలకి శంకర విజయాలు ప్రచారం చెయ్యండి శంకర విజయాలు ప్రవచనం చెయ్యండి శంకరాచార్యుల వారి జీవితం నేర్పండి ఏ పిల్లవాడు ఏ తల్లిని అనాలచరణాలయంలో చేర్పించడం ఉన్న వృద్ధాశ్రమాలు మూతబడిపోవాలి తప్ప కొత్త వృద్ధాశ్రమాలు రావలసిన అవసరం ఈ జాతికి ఉండకూడదు అలా ఉండకూడదు అంటే శంకర లాంటి వాటి యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అమ్మకి అన్నం పెడుతున్నానకూడదు అమ్మ చేతి అన్నం తింటున్నానాలి అమ్మని సేవించిన వాడెవరో వాడు అన్ని పూజలు చేసినవాడి వాడికి పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం ఉంటుంది అమ్మ ఉండడమే జీవితంలో గొప్ప వరం అమ్మ ఒక్క తుంటే చాలు అమ్మ చేతితో తిన్న అన్నం అమృతం అమ్మకి చేసిన నమస్కారం చాలు పరదేవతకి చేసిన నమస్కారం అమ్మ ఆశీర్వచనం చాలు ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వచనం అటువంటి అమ్మ జీవితంలో వెళ్ళిపోవడమే అత్యంత బాధాకరమైన విషయం దురదృష్టం దరిద్రం అటువంటి అమ్మని ఎంత గౌరవించాలో నేర్పడం అమ్మ మీద అక్కర్లేని హాస్యాలు చేయడం అమ్మని కూడా చూడకూడనటువంటి రీతిలో చూసి అసలు ఈ దేశానికి మదర్స్ డే అన్న మాట ఒకటి ఉందండి ఎప్పుడైనా అమ్మని తలుచుకోవడానికి ఓ రోజా అమ్మని బతికున్నంత కాలం కాదు సన్యసించిన తరువాత కూడా అమ్మ కనబడితే లేచి నమస్కరించమని చెప్పినటువంటి దేశంలో అమ్మని గౌరవించడానికి ఒక రోజు కేటాయించవలసిన దౌర్భాగ్య సంస్కారం మనం నేర్చుకోవడమా శంకర విజయాలు చదువుకోవాలి శంకర విజయాలు ప్రచారం చేయాలి ప్రచారం చేస్తే తల్లిని ఎంత గౌరవించాలో తల్లి పట్ల ఎంత మర్యాదతో ఉండాలో మనకు అర్థమవుతుంది శంకరాచార్యుల వారు తన జీవితంలో కొన్ని ప్రకటనంగా చెప్పారు కొన్ని కొన్ని దేశానికి ఆదర్శం నేర్పాలి కాబట్టి ప్రకటనంగా నూరు విప్పి వాదన రూపంలో కాకుండా కేవలం తన ప్రవర్తన చేత నిరూపించారు గురువు ఎంత గౌరవంగా ఉండాలో నేర్పినది శంకర భగవత్పాదువి ఆయన చూడకూడని చూస్తే గురువుగారి పేరు తలుచుకునేవారు పరమేశ్వరుడు ఆయన సాక్షాత్తుగా ఆయనకు అవసరమా గురువు గారు కాదు గురువుగారు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి గురువుని ఎంత గౌరవించాలో మనకి శంకర భగవత్పాదులు నేర్పారు అందుకే వెతుక్కుంటూ వెళ్ళారు గోవింద భగవత్పాదుల కోసం మహానుభావుడు అంతర్ముఖుడై ఉన్నాడు నర్మదా నది ప్రవాహంతో ముంచెత్తుతోంది ముంచెత్తుతుంటే అందరూ గోవింద భగవత్పాదులు దగ్గరికి వచ్చారు ఆయన మహాత్ముడు ఏమైనా పరిష్కారం చెయ్యగలరని ఆయన అంతర్ముఖులై ఉన్నారు శంకరాచార్యుల వారు వెళ్ళారా ఆప సన్యాసం తీసుకొని ఇంకా శాస్త్రీయ సన్యాసం తీసుకోలేదు గురువుగారి దగ్గర తీసుకోవాలి మహావాక్యోపదేశమున వెళ్ళి నిలబడితే నర్మదా నది వచ్చేస్తోంది విపరీతమైన ప్రవాహంతో వరద చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన తేజస్సుని చూసి నాయన ఈ వరద ఆపు అన్నారు ఇలా అన్నారంటే శంకరులు అలా నిలబడింది ప్రవాహం కమండలం చూపించి ఇందులోకి రా అన్నారు మొత్తం వరద నీరంతా నర్మదా నది జలాలన్నీ ఆయన కమండలంలోకి వచ్చాయి బహిర్ముఖులయ్యారు గోవింద భగవత్పాద అడగాలి కాబట్టి అడిగారు కత్వం దశశ్లోకి అప్పుడు వచ్చింది పది శ్లోకాల్లో చెప్పారు నేను కేవలముగా శివస్వరూపాన్ని అంటే శిష్యస్వరూపంగా నేను ఈ కాళ్ళు కాదు చేతులు కాదు మాంసం కాదు సప్తధాతువులు కాదు నేను కేవలము శివస్వరూపాన్ని ఆత్మచైతన్యాన్ని అంతే మహావాక్యోపదేశం చేశారు మహానుభావుడికి శాస్త్రీయ సన్యాసం ఇచ్చారు పేరు మాత్రం అంతే ఎందుకంటే శంకరో లోకానికి సుఖాన్ని చూపించడానికి ధర్మాన్ని నేర్పడానికి వచ్చిన వ్యక్తికి పేరు మారిస్తేలా అందుకే సన్యాసానికి పూర్వాశ్రమంలో సన్యాసాశ్రమంలో కూడా ఒకే పేరుతో ఉన్న వ్యక్తి శంకర భగవత్పాదులే ఆయనకి ఆ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది అటువంటి శంకర భగవత్పాదులు అమ్మగారి పట్ల అంత గౌరవం చూపించారు గురువుగారి పట్ల అంత గౌరవం చూపించారు మీరు ఇప్పటికీ కాలడీ అగ్రహారానికి వెడితే సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు శృంగగిరి పీఠాధిపత్యం వహించారు మహానుభావుడు ఆ రోజుల్లో అది ఒక ఎస్టేట్లో ఉండిపోతే వెతికి వెతికి వెతికి వెతికి ఆయన దివ్య దృష్టితో ఆయన తపస్సు చేసి ఆయన తెలుసుకున్నారు అక్కడుంది శంకరుడు పుట్టిన ఇల్లని తెలుసుకుని ఆ భూమి బహుమానంగా ఇచ్చేశారు ఆ జమీందార్ ఇచ్చేస్తే శంకరాచార్యుల వారు ఏ గదిలో పుట్టారో ఆ గది కూడా ఇప్పటికీ ఉంది ఎక్కడ శంకరాచార్యుల వారు తన తల్లిగారికి చిట్ట చివరి సంస్కారం చేశారో ఆ సమాధి కూడా ఉంది శంకరాచార్యుల వారు తీసుకొచ్చిన పూర్ణానది వారి ఇంటి ముందు నుంచి ప్రవహిస్తూ మీకు కనపడుతుంది శంకరులు స్నానం చేసినప్పుడు వారి కాలిని మొసలు పట్టుకున్నటువంటి రేవు కూడా ఉంది నేను మీ అందరినీ ప్రార్థన చేసేది మీ పిల్లల్ని సినిమాలకి తీసుకెళ్ళొద్దని నేను అంటలేదు షికారులకి తీసుకెళ్ళొద్దని నేను అంటలేదు కానీ మీ పిల్లలకి మీరు అందించవలసినటువంటి గొప్ప సంస్కారం ఒకటి ఉంది కేవలముగా ఏదో రోజుకి ఇరవై గంటలు చదివి మల్టిపుల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంలో స్పీడ్ అందించడం ఒకటే కాదు వేసంగి సెలవుల్లో చక్కగా మీ పిల్లల్ని తీసుకొని కాలడి అగ్రహారానికి వెళ్ళండి ఆ పూర్ణానదిని చూపించండి శంకరాచార్యుల వారు పుట్టిన గది చూపించండి శంకరాచార్యుల వారు వాళ్ళ అమ్మగారిని సమాధి చేసినటువంటి ఆ ప్రదేశాన్ని చూపించండి ఇప్పటికీ దీపం వెలుగుతుంటుంది ఆర్యాంబగారి యొక్క ఆ ఆవిడ్ని ఆవిడకి అంత్యేష్టి సంస్కారం నిర్వహి ప్రదేశం దగ్గర ఆ పూర్ణానది ఘాట్ చూపించండి దానికి ఇప్పటికీ మొసలి శంకరుల పాదం పట్టుకున్నది అని అర్థం వచ్చే పేరుతోటే పిలుస్తారు ఆ ఘాట్ని ఆ ఘాట్లో మీరు స్నానం చేయండి మీ పిల్లలతో స్నానం చేయించండి ఒక్కసారి ఆ మలయాళ దేశంలో ఉన్నటువంటి ఆ కాలడి అగ్రహారాలు చూపించండి ఆ కావులు చూపించండి ఆ ఆతృతులు చూపించండి వాళ్ళు ఎలా అధ్యయనం చేస్తారో చూపించండి మీ పిల్లల చిన్న మనస్సుల్లో ఒక గొప్ప సంస్కార బీజాన్ని నాటండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఈ ఉపన్యాసాలు చాలా చెప్పాను ఈ ఉపన్యాసాలు కాదు ఒక వారం రోజుల పాటు పిల్లలకి అసలు మన జాతిలో పుట్టిన మహాపురుషుల జీవితం గురించి చెప్పి శృంగగిరి పీఠాధిపతులు కంచి కామకోటి పీఠాధిపతుల పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి కొన్ని వందల మంది పిల్లల్ని తీసుకెళ్ళి శృంగేరిలోను కా కంచిలోను దర్శనం చేయించి పీఠాధిపతుల యొక్క దివ్యమైన అనుగ్రహ భాషణం చేయించి వాళ్ళ ఆశీర్వచనం చేయించి తీసుకురావాలి పిల్లల్ని అందరి పిల్లల్ని తీసుకెళ్లాలో సార్ అనిపిస్తుంటున్నారు పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఏదో ఒకనాడది చెయ్యకపోను మీ అందరి సహకారంతో తప్పకుండా మనం చేద్దాం మన పిల్లలందరినీ తీసుకుని మనం కాలడి వెడదాం కాలడీలో ఆ పూర్ణానదిని చూపిద్దాం మన శంకర భగవత్పాదులు ఏమిటో మన జాతి వైభవం ఏమిటో అమ్మ గురించి ఆయన ఎంత పరితపించారో పూర్ణానదిని ఎలా తీసుకొచ్చారో పూర్ణానది మధ్యలో ఉండేవాడు కృష్ణుడు వాళ్ళ కులదైవం శంకరాచార్యుల వారి కులదైవం కృష్ణ పరమాత్మ చాలామంది అక్కర్లేని విషయాల ప్రచారం శంకరాచార్యుల వారు అంటే ఏదో ఆయన విష్ణుద్ధేషి అన్నట్టుగా మాట్లాడుతుంటారు మహాపరాధం శంకరాచార్యుల వారికన్నా విష్ణుభక్తుడు చాలా కష్టం అంతటి మహాత్ముడైన అంతటి విష్ణుభక్తి పరాయణుడు ఆయన ఎక్కడెక్కడవసరం వస్తే అక్కడక్కడ తన విష్ణుభక్తిని ప్రకటిస్తారు సౌందర్యలహరి చేస్తూ కూడా ఆయనకి వెంటనే అవస ఉన్నా లేకపోయినా ఒక్కసారి విష్ణు భగవానుడు జ్ఞాపకం వస్తే దంస్ట్రా మురదిపురాహస్యవతి అంటారు అవిద్యా నామంతి దీపనగరి జడాకమకరంధ్రుతి దరిద్రామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నా మురీపురాహస్యవతి అంటారు ఎక్కడెక్కడ ఆయనకు అవకాశం వస్తే అక్కడక్కడ ఆయన శ్రీ మహావిష్ణు స్మరణం చేస్తూనే ఉంటారు అసలు ఆ మాటకు వస్తే లోకానికి అంతటికీ గోవిందరామన్ చెప్పండి చెప్పండి అని నేర్పినటువంటి గొప్ప వ్యక్తి శంకర భగవత్పాదులే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమతే అని చెప్పింది శంకర భగవత్పాదులే ఆనాటి నుంచే కదా మనందరం ఎక్కడికెళ్ళి నా గోవిందా గోవిందా అంటే నేర్చుకున్నాం గోవిందనామానికి అంత ప్రచారం తెచ్చింది శంకరాచార్యులు కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు తన జీవితంలో తన ప్రవర్తనతో ఎన్నో నేర్పారు మనకి మీరు తెలుసుకోండి ఈ విషయాల్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహానుభావుడు అపర శంకరావతారం నూటికి నూరు పాళ్ళ సన్యాస ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి తొంభై సంవత్సరములు వయస్సు దాటిపోయిన తరువాత కూడా వెళ్ళవలసి వస్తే ఎదురుగుండా ఒక రిక్షా ముందు వెడుతూ ఉంటే దాన్ని పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని నడిచి వెళ్ళారు తప్ప ఎన్నడూ వాహనం గొప్ప సన్యాసి శంకరుల తర్వాత మళ్ళీ అంత సన్యాస ధర్మం పాటించిన ఏకైక పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అంతటి మహానుభావుడైన అటువంటి మహానుభావుడు ద్రవిడ దేశంలో రిక్షా పట్టుకుని తొంభై సంవత్సరముల పైచిలుకు వయస్సులో సత్యదండం పట్టుకుని నడిచి వెళిపోతుంటే వడిలిపోయి ముద్దైపోయిన మనిషి ధర్మం కోసం అలా కట్టుబడిపోయారు శంకరులు ఎలా కట్టుబడ్డారో అలా కట్టుబడ్డారాయినా ఎదురుగుండా వస్తున్నటువంటి బస్సుల్లో వాళ్ళు బస్సుల్లో చెప్పులు ఇప్పేసి బస్సులు దిగిపోయి రోడ్డుకి రెండు పక్కలా నించుని పరమాచార్య స్వామి వెళ్ళిపోయేంత వరకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూనే ఉండేవారు పరమాచార్య ముందుకు నడిచి వెళ్ళిపోయిన తర్వాత బస్సులు వెళ్ళేవి అంత గౌరవాన్ని పొందిన వ్యక్తి బ్రతికినప్పుడు శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా ఆయన్ని దర్శించడానికి పైన చొక్కాతో బనీతో ఎవరు వెళ్ళలేదు ఆయన ఎంత ధర్మాన్ని పాటించారో చూడండి అంతటి మహాతేజోంశ సంభవులు పుట్టిన భూమి అంతటి మహాపురుషులు తిరుగాడిన భూమి మీ పిల్లలకు అవి చూపించండి తప్ప ఇంట్లో కూర్చుని చూపించకూడనివన్నీ పిల్లలు చూస్తూ వాళ్ళు తల్లిదండ్రులను ఉద్ధరించే వాళ్ళు కావాలి అనుకుంటే ఎలా తయారవుతారు పిల్లలు ఇంట్లో అక్కర్లేని పుస్తకాలు ప్రతీ నెలా కొని బైండింగ్లు చేయించి మరి ఇంట్లో పెద్దవాళ్లే చదివితే శంకర విజయాల పుస్తకం మాత్రం ఇంట్లో లేకపోతే పిల్లలకి సంస్కారం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది శంకర విజయాల ప్రవచనం జరుగుతున్నప్పుడు పట్టుమంది పది మంది పిల్లల్ని పెద్దవాళ్ళు తీసుకురావాలనేటటువంటి సంస్కారాన్ని ప్రదర్శించకపోతే జాతికి శంకరుల వైభవం ఎలా ప్రవహిస్తుంది ఎలా అందుతుంది పెద్దవాళ్ళ మీద కర్తవ్యం ఉంది మనం శంకరాచార్యుల వారి యొక్క జీవితానికి సంబంధించిన విషయాల్ని మనం చదవాలి మన పిల్లలకి నేర్పాలి వారు చెప్పిన ఒక్కొక్క మాట వారు చేసిన పరిశ్రమ వృధాపోకూడదు భవిష్యత్తురాలకి అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి శంకరులు అమ్మ కోసం పూర్ణానదినే తీసుకొచ్చారు ఆ పూర్ణానది మార్గం తప్పడంలో అమ్మగారి కోసం ఇంటికి దగ్గరగా రావడంలో ఆ ప్రవాహ వేగం కృష్ణ పరమాత్మ దేవాలయాన్ని ముంచెత్తింది ముంచెత్తితే కృష్ణ భగవానుడు శంకరుల్ని అడిగాడు ఏమయానీ కులదైవాన్ని నువ్వేమో నదిని ఇంటి ముందుకు రమ్మన్నావు దేవాలయాన్ని ముంచెత్తింది ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగారు శంకర భగవత్పాదులు ఆ కృష్ణ పరమాత్మ తీసుకొచ్చి కాలడిలో నది ఒడ్డున తను ఉంటున్నటువంటి ఇంటి పక్కన దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు ఆ దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యేప్పటికీ శంకరులు ఆ దేవాలయాన్ని ఒడ్డున కట్టారు అంటే బాల్యంలోనే అంత కృష్ణానుభవాన్ని పొందినటువంటి వ్యక్తి అంత కృష్ణానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి అంటే మీరు నన్ను ఒక మాట అడిగచ్చు ఆయనే శంకరులు కదండీ ఆయనకి మళ్ళీ కృష్ణానుభవం ఏమిటండి అని అంటే భక్తి చేత నిష్ట చేత ఈశ్వరానుగ్రహాన్ని పొందచ్చు అని మనకి అంత గొప్పగా నిరూపణ చేసినటువంటి వ్యక్తి ప్రతిదాన్ని ఏదో చిన్న విషయం కింద కొట్టిపారేయకూడదు మనం శంకరులంతటి వారు అవతార స్వీకారం చేస్తే ఉపనయనానికి వయసు పరిమితికి కట్టుబడ్డారు మనం ఎందుకు కట్టుబడం ఒంట్లో బాగుండకపోతే వెంటనే పదివేలు ఇరవై వేలు ఖర్చు పెడుతున్నావు నిన్ను ఆడంబరంగా చేయమని ఎవరు చెప్పారు నీ కొడుక్కి ఉపనయనం చేయడానికి వెయ్యి మందిని పిలవమని శాస్త్రం చెప్పలేదే ఎలా చెయ్యాలో అలా చేస్తే చాలు కొడుక్కి ఉపనయనం చేయడం ప్రధానం ఏమంటే ఎందుకు ఎనిమిది సంవత్సరాలంత గుడ్డె బాదుకుంటారు మీరు అంటారేమో ఏమి ఇరవై ఆరు సంవత్సరములు దాటిపోయినటువంటి వాడు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం యొక్క సేవలో వచ్చి చేరడానికి అనర్హుడు అని ప్రభుత్వం ఒక వయసు పెట్టి మీకు అన్యర్హతలు ఉన్న ప్రభుత్వం ఆ వయసు దాటిపోతే మీకు ఉద్యోగం ఇవ్వను అంటే మీరు మానేస్తున్నారా లేదా ఈ వయసు దాటిపోతే నువ్వు ఎంత పెద్ద పదవికైనా సరే ఆ పదవిలో ఉండడానికి నువ్వు అనర్హుడవి అంటే మీరు దిగిపోతున్నారా లేదా మీ ఒంట్లో ఎంత ఓపికున్న అరవై ఏళ్ళు వచ్చే నువ్వు ఇంటికి వెళ్ళిపోవని చెప్పి పదవీ విరమణ చేయించేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారా లేదా మీరు పెట్టుకున్న నియమాలకి మీరంత గౌరవం ఇస్తే వేదం చెప్పిన నియమాన్ని గౌరవించడానికి మీరు ఎందుకు ముందుకు రారు పెట్టిన నియమాన్ని కూడా గౌరవించడం చేత కావడమే భక్తి అన్నమాటకు అర్థం కాబట్టి శంకరులు మనకి చూపించారు గౌరవం అంటే ఏమిటో ఎలా ఈశ్వర ఎంత భక్తితో పాటించాలో మనకి నేర్పారు శంకరుల జీవితాన్ని మన జీవితంలో సమన్వయం చేసుకుని ఎంత జాగ్రత్తగా మనం కూడా ప్రవర్తించవలసి ఉంటుందో తెలుసుకున్న నాడే శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం మనకి పరిపుష్టం అవుతుంది కాబట్టి మహానుభావుడు తల్లి కొరకు పూర్ణానదిని ప్రవహింపజేసారు అటువంటి శంకరుల జీవితంలో బ్రహ్మచారిగా ఉండగా అత్యద్భుతమైన సంఘటన అసలు నేను ఆ సంఘటనని మినహాయిస్తే ఈ ఉపన్యాసాలకు అర్థమే ఉండదు శంకరులు బ్రహ్మచారిగా ఉండగా భిక్ష కొరకు ఒక బ్రాహ్మణి ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళారు ఆ రోజు ద్వాదశి తిథి భవతి భిక్షాందేహి అన్నారు పాప ఇంట్లో ఉన్న బ్రాహ్మణి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య ఆమె అయ్యో ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చాడు ఏదో ఒకటి వెయ్యాలి అసలు గృహస్థాశ్రమంలో ఉండడం ఎందుకు అంటే ఇంటికొచ్చిన బ్రహ్మచారికి ఇంటికి సన్యాసికి భిక్ష పెట్టడానికి అలాంటిది గృహస్థాశ్రమంలో ఉండి ఇంత తేజోవంతమైనటువంటి బ్రహ్మచారి వస్తే భిక్ష పెట్టలేకపోతున్నాను ఆవిడ ఎంతో బాధపడి ఇంట్లోకి వెళ్ళి అన్నీ వెతికింది ఆవిడ ఒక పాడైపోతున్న ఉసిరికాయ ఒకట ఆవిడికి దొరికింది అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది ఉసిరికాయ మాత్రం ఎందుకుంది అని అనుమానం రావచ్చు ఆవిడ భర్త ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి భిక్షాటన చేసి తీసుకొస్తాడు లేదా పంట పండిన తరువాత కావలసిన ధాన్యాన్నంతటినీ తీసుకెళ్లిపోగా నేల మీద పడిపోయినటువంటి ధాన్యాన్ని పొలాల్లో ఏరి పట్టుకొస్తాడు ఆ రోజు ద్వాదశి తిథి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు ద్వాదశి నాడు పారాయణ చెయ్యాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సూర్యోదయం అవగానే అన్నది తప్పులేదు ద్వాదశి నాడు ఎప్పుడు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అంతేగాని ఏకాదశి ఉపవాసం మానేసి ద్వాదశి నాడు సూర్యోదయానికి తినయమన్నారండి అలా అనకండి ఏకాదశి ఉపవాసం ఉంటే ద్వారా ద్వాదశి నాడు పాలనకి సూర్యోదయం చాలు అని చెప్పాను అంతే నేను ద్వాదశి నాడు ఏకాదశి ఉపవాసం ఫలించాలి అంటే ద్వాదశి పాలనలో ఉసిరికాయ తప్పకుండా తినాలి ఉసిరికాయ లేకుండా భోజనం చేయకూడదు అందుకనే ఆయన తీసుకొచ్చి ఉసిరికాయ పెట్టాడు ఇంట్లో అంటే ఆయన ఎంత ధర్మానికి కట్టుబడ్డవాడో చూడండి ఆ ఉసిరికాయ మంచిది కాదు కొంచెం పాడవుతున్న ఉసిరికాయ ఎందుకో తెలుసా ఆయన ఓ మంచి ఉసిరికాయ అక్కడ దొరికిన తియ్యడు ఎందుకు తీడంటే అంటే ఎవరూ లేరు కదా అని పడుకుపోతున్నావా మంచి మేము తర్వాత వచ్చి ఏరుకోవా అంటారేమోనని ఓవేళ మంచి ఉసిరికాయ దొరికినా ఆయన తీసుకోడు దెబ్బ తినేసి పాడయి ఇసకంటుకుపోయి ఇంకా దాన్ని ఎవరు తీసుకోరన్న ఉసిరికాయని తెచ్చి ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు అంతటి ధర్మాత్ముడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణి అంతటి పతివ్రత భర్తని అనుగమించింది అంత దరిద్రంలో కూడా అటువంటి తల్లి అటువంటి బ్రాహ్మణుడు అయినా అయినా వాళ్ళని దరిద్రం విడిచిపెట్టలేదు అంత దరిద్రంతో బాధపడుతున్నారు వాళ్ళు ఆవిడ ఏడిచింది శంకరాచార్యులు వారి దగ్గరికి వచ్చి ఎందుకని నోటితో ఏమనలేదు ఇంతటి తేజోమూర్తి ఇంత గొప్ప బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు వెయ్యడానికి ఏమీ లేదు ఈ తప్ప అని ఈ ఉసిరికాయ తప్ప ఏమీ ఇవ్వలేకపోతున్నానే ఏడిచింది అందుకే హ్రియాదేయం భియాదేయం ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇవ్వాలి ఇంతకన్నా ఇవ్వలేకపోయాను అని సిగ్గుపడాలి అంతేగాని ఇంత ఇచ్చాను అని బోరలు విరుచుకుని ఇవ్వకూడదు అంతకన్నా దోషం ఇంకోట్లేదు నీకన్నా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నువ్వు అమ్మవారు నీకు శక్తిని ఇస్తే ఆ శక్తితో నువ్వు సంపాదించింది నువ్విచ్చావు నువ్విచ్చిందే పాటి తొడకోశి మాంసం ఇచ్చాడు షిబి నువ్వు ఇవ్వగలవా ఎందరో మహాత్ములు ఎంతో గొప్ప గొప్ప దానాలు చేసిన వాళ్ళు ఉన్నారు మనం చేసిన దానం ఏ పాటి అని సిగ్గుపడుతూ ఇచ్చినవాడెవడో వాడిది ఈ గొప్పదానం కాబట్టి సిగ్గుపడుతూ కన్నుల నీరు పెట్టుకుని ఉసిరికాయ వేసింది ఆవిడ ఆవిడ పొందుతున్నటువంటి క్లేశాన్ని ఆవిడ భక్తిని ఆవిడ ప్రేమని చూశారు శంకర భగవత్పాదు చూసి అరే రే ఈ తల్లి ఒక్క వేయడానికి పాపం ఇంత బాధపడుతోంది ఇంత కన్నుల నీరు పెట్టుకుంది ఎంత ప్రేమతో వేసింది నాకు ఈ ఉసిరికాయ అని వెంట ఆయన లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు అదే కనకధార అంటుంటారు ఆ స్తోత్రంతో ఆయన చేసేటప్పుడు అమ్మవారిని వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగంగుకుళాభరణంతమాలం అంగీకృతిల విభూతిరపాంగలీలా మాంగదాస్ మమంగళ దేవత ముగ్ధాముహుర్ విదతి వదనే మురాదే ప్రేమ త్రపాహితాన్ని గతాగతాన్ని మాలాదృోర్మధుకరీవ మహోత్పలే్రి దిశ తుసాగర సంభవాయా ఎంత వయస్సు పిల్లాడు ఐదేళ్ల పిల్లవాడు చేసినటువంటి స్తోత్రం ఇది అంత చిన్న వయస్సులో శంకరుల ప్రౌఢిమ ఆయన మొట్టమొదట చేసిన స్తోత్రం లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యింది శంకరుల పట్ల ప్రసన్నురాలై శంకర ఏమి ఇవ్వమంటావు గతంలో ఆవిడేదైనా పుణ్యం చేసి ఉంటే అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తా ఇదిగో ఈ పుణ్యం చేసింది చాలా అని ఇస్తాను అసలు చేసింది లేదు ఏమనివ్వను ఇప్పుడు చేసిన పుణ్యం లేదు ఎక్కడి నుంచి తేను మనిషి జీవితంలో దాచుకున్నది కాదు వెంట వచ్చేది ఇచ్చుకున్నదేదో అది నిన్ను రక్షిస్తుందని శంకరాచార్యుల వారి ప్రారంభంలోనే లోకానికి నేర్పినటువంటి పాఠం నువ్వు దాచుకున్నది నీది కాదు నీ బిడ్డలు పంచుకుంటారు అలాగనే అంతా నేను ప్రబోధం చెయ్యట్లేదు కానీ ఉత్తర జన్మలలో మళ్ళీ ఈ చెయ్యి ఇలా పెట్టేది కాకుండా ఇలా అడుక్కునేది కాకూడదుగా కాబట్టి ఈ జన్మలో నీ ఒంట్లో ఓపికండగా నీ శరీరంతో నీ బలంతో నువ్వు క్షత్రదర్శనం చెయ్యాలి తీర్థస్నానం చెయ్యాలి నీ ఒంట్లో ఓపికండగా ఓ మంచి కార్యానికి ద్రవ్యం ఇచ్చుకోవాలి ఒక మంచి పని జరుగుతోంది అంటే కాయికమైనటువంటి సేవ చెయ్యాలి కంఠంతో ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు కాబట్టి ఈ సేవ చేయడం అన్నది చేత కాకపోతే ఉత్తర జన్మలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకి కనకధార నిరూపిస్తుంది కాబట్టి ఏమి లేదు చేసిన పుణ్యం ఏది అడ్డు పెట్టి ఇవిడికి ఉపకారం చేయమంటావు శంకరుల కనకధారా స్తోత్రంలో జీవం ఒక మాట ఉంది ఒక శ్లోకం దయాపనో ద్రవిణాంబుధార అస్మిన్నకించిశవిషణ్ణే దుష్కర్మ ధర్మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు వాహ ఆయన లక్ష్మీదేవికి ఎంత గొప్పగా వినతి చేశారో చూడండి ఆయన అన్నారు అమ్మ ఈ బ్రాహ్మణి ఎవరో తెలుసా విహంగ ఎంత గొప్ప మాట ఎంత కారుణికులు ఎంతటి దయామూర్తి అంత చిన్న వయస్సు నుంచి అంత కష్టపడి తిరిగితే నడిచే దేవుడు పరమాచార్య ఒకప్పుడు ఒక మాట అన్నారు మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే మధ్యాహ్నానికి ఆ ఊరు చేరితే మాకు భిక్ష పెట్టేవాడున్నాడా అని చూసుకుని పెడతాం ఆ రోజుల్లో శంకరాచారులు వారు వస్తున్నారంటే కత్తులు నూరుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు భిక్ష పెట్టేవాడున్న చోటికి కాదు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయన పాదాల పడేటట్టుగా ప్రేమతో వాళ్ళకి బోధ చేశారు తప్ప ఎవ్వరితో కఠినంగా మాట్లాడలేదు అందుకే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆయన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ఆయనే కరుణాలయం శంకర భగవత్పాదులు ఆయన పాదములు పట్టుకున్నవాడికి శృతి స్మృతి పురాణము ఏ విధమైన అనుమానం లేకుండా గోచరిస్తాయి అవగాహనలోకి వస్తాయి అంతటి మహానుభావుడు కనుక అద్భుతమైన వినతి చేశారు లక్ష్మీదేవికి అమ్మా విహంగ శిషవ్విషణ్యే ఈమె పక్షిపిల్లమ్మా అన్నాడు ఏమి పక్షిపిల్ల ఏ పక్షి పిల్ల శంకరా అని అడగాలి శంకరుల హృదయం ఏమిటో తెలుసా మనకి లోకంలో రెండు పక్షులు ఉంటాయి అవి రెండు చాలా చమత్కారమైన పక్షులుగా చెప్తారు అందులో ఒకటి చకూర పక్షి అది చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల తింటూ శంకరులు సౌందర్యలహరిలో దాని మీద చమత్కారం చేశారు స్మితజ్యోత్స్నాజాలం తప వదన చంద్రస్యపిబతాం చకోరాణాసీత్ అంటూ అమ్మ చంద్రకిరణాలు అనుకుని నీ చిరునవ్వు కాంతులు తాగేసిందమ్మా నోరు బెరడగట్టింది అన్నారు చకూర పక్షి చంద్రుడి కాంతి తింటుంది అలాగే సాధక పక్షి అనో పక్షి ఉంటుంది అదొక చిత్రమైన పక్షి ఆ పక్షికి ఈ కంఠం కన్న ఉంటుంది ఈ కంఠం కింద కన్నం ఉన్న కారణం చేత అది ముక్కుతో ఏదైనా ఇలా పట్టుకుని నోటితో మింగితే ఇక్కడి నుంచి కింద పడిపోదు అందుకని దానికి కడుపు నిండదు దానికి కడుపు నిండదు పోని ఇలా ఏరుకున్నది ఇలా కిందకి పెట్టి కంఠం కన్నంలో పడేద్దాం అంటే అక్కడికి దాని ముక్కు అందదు అది ఇలా వదిలినా కింద పడిపోదు అందుకని దానికి ఆకలి తీరదు దానికి లోకంలో ఆకలి తీరాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంటుంది ఆకాశం నుంచి వర్షం పడాలి వర్షం పడితే పక్షి ఏం చేస్తుందంటే గాలిలోకి ఎగిరి మెడ తిప్పుతుంది మెడ తిప్పితే కంఠపు కన్నంలోకి ఆ నీటి బిందువులు పడతాయి వాటిని మింగుతుంది మింగి ఆకలి తీర్చుకుంటుంది ఆ వాన పడితే తప్ప దానికి కడుపు నిండదు పప్పుడు లో వారి కారుణ్యం అంటే అది అది కదిపేసింది లక్ష్మీదేవిని ఆయన అన్నారు ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఆకలి వేసేస్తుంది పరుసపోయింది యాత్రకు వెళ్ళాడు రూపాయి లేదు పైగా అబ్బా ఒక్క ప్లేట్ ఇడ్లీ తింటే బాగుందనిపిస్తోంది పది రూపాయలు లేవు ఓర్చుకుంటాడు తప్ప అయా పరుసుపోయిందండి చాలా ఆకలేస్తోంది ఒక పది రూపాయలు ఉంటే ఇద్దరు అని అనలేడు ఒక బుక్కుని ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసే అన్నారు అనుకోండి తలకాయ తీసేసినట్టు ఉంటుంది అడగలేడు కానీ ఆయన పిల్లా ఆయన ఈ చంటి పిల్లాడు ఉన్నాడు పక్కన వాడు ఊరుకోడు వాడు నాన్నగారండి నాన్నగారండి ఆకలేసేస్తోంది నాన్నగారండి అమ్మ ఆకలమ్మా అమ్మ ఆకలమ్మా నాన్నగారండి ఆకలండి అని ఏడుస్తాడు ఈయన ఏం చేయలేక ఆ కోపంలో నూర్ముయ్ నూర్ముయ్యి అంటుంటే నాన్నగారండి ఆకలి నాన్నగారండి అని ఏడుస్తాడు అలా పెద్దవాళ్ళు ఏడవరు ఆకలికి పిల్లలు ఏడుస్తారు పిల్లలు ఏడిస్తే అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి యాత్రికుడు పిల్లాడు అడగక్కర్లేదు వెంటనే ఇందుకు అలా ఏడుస్తున్నాడు పాప ఆ చూడరా ఆకలిని ఎవరే ఆ రెడ్డి పట్టుకెళ్ళి అంటారు అలా పది మంది పది అరటి పళ్ళు ఏవో ఇస్తారు వాడి చేతిలో ఉన్నది పెద్దవాళ్ళు కూడా తింటారు పిల్లాడు ఏడిస్తే కదిలిపోవడం లోకంలో మామూలు మనుషులమైన మాకే లక్షణం అమ్మా ఈ బ్రాహ్మణి ఏడుస్తుంటే దయామూర్తివి నీ గుండె కదలలా గత జన్మలలో పాపం అంటావా కదలద్దమ్మా నీ మనసు కదలద్దు కదిలి ఆ పాపం ఏదైనా ఉంటే కోట అవతల వారాయమ్మా నీకు కష్టమా బ్రహ్మాండమైనటువంటి వేడుంది లోకంలో గో ఒక్క ఉక్కపోతుంది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ఒక్కసారి నల్లటి మబ్బేసింది చల్లటి గాలి వచ్చింది ఉందా ఉక్కపోతా ఉందా వేడి అంతే ఒక్కసారి చల్లబడిపోయింది పెద్ద పెద్ద చినుకులు అంతే ఐదు నిమిషాల తర్వాత అందరూ అన్నారు ఉందో అని తల వాన చినుకు పడితే పరిషం కూడా ఓసారి బయటకు వచ్చి తరిచి అబ్బా ఎంత వానండి అని పొంగిపోయాడు వీధిలోకి వచ్చి ఆ జల్లు గాలికి మీద పడుతుంటే పరవశించిపోయాడు అబ్బా అని అమ్మ ఒక మబ్బు ఒక వాన అంత వేడిని పడగొట్టే ఏమమ్మా నువ్వు కరులతో చూస్తే నీ కంటితో నయనాంబు నీ కంటి చూపు చేత పాపాలు పడగొట్టలేవా ఆవిడికి కనకధార కురిపించలేవా ఏమిటమ్మా గత జన్మలలో పాపం చేసిందంటావు విహంగ శిషిషణి పక్షి పిల్లమ్మ తల్లిపక్షి అయితే వాన మళ్ళీ పడేదాకా ఎక్కడో కుయ్యో కుయ్యో అంటూ కూర్చుంటుంది ఇది పక్షిపిల్ల ఏం నువ్వే పెట్టచ్చుగా శంకర పక్క ఇంట్లో భిక్ష అడిగి అంటావేమో నేను పెడితే కడుపులోకి వెళ్ళదమ్మా ఇక్కడ కన్నం ఉన్నది అక్కడి నుంచి పెడితేనే ఆ కన్నంలోకి వెళ్ళి కడుపులోకి వెళుతుంది నువ్వు కురిపిస్తే అందాలి తప్ప నేను పెడితే అంది కాదు నువ్వే ఇవ్వాలి ఎంత కారుణికులండి ఆయన కొరక ఈ ప్రార్థన అమ్మవారు కదిలిపోయింది లక్ష్మీదేవి బాబోయ్ శంకర ఏమిటి ప్రార్థనందంతే అందుకే మీకు చిత్రం చెప్తున్నాను అప్పటి నుంచి ఇప్పటికీ ఏమిటో తెలుసా పోయిన వస్తువులు దొరికేస్తాయి కనకధార చేస్తే కనకధార వలన మీకు అందరి ప్రయోజనం ఉండదు కనకధార అంత శక్తి దయాపవనో ద్రవిడాంబుధారా అస్మిన్నకించిశ విషణే దుష్కర్మ ఘర్మనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు నయన అంబువాహ అమ్మ నీ కంటి చూపు అనేటటువంటి నల్ల మేఘంతో కొటాదల బారాయమ్మా ఆవిడ చేసిన పాపం వేడి ఏది ఉందో దాన్ని కొటి బారేసి పాపాలని తీసేయి ఎలా తీసేయాలి అంటావా ఇదిగో నా చేతిలో ఉసిరికాయ వేసింది చాలదా ఏమీ లేని తల్లి ద్వాదశి కట్టి పెట్టుకున్న ఉసిరికాయ తెచ్చిన ఆ చేతిలో వేసింది అయ్యో బ్రహ్మచారి అని ఈ చేతిలో వేసిన ఉసిరికాయకి ఆవిడ యొక్క ప్రేమనితో కొలిచి చూస్తే ఆవిడ గతంలో చేసిన పాపాలు పెద్ద లెక్క ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి కొట్టేయమ్మా అన్నారు అంటే లక్ష్మీదేవి పొంగిపోయి కొట్టేచాంద్ర అబ్బాయి పాపం అంతా ఇప్పుడు ఆవిడ ఖాతాలో ఎంత పుణ్యం ఉందో నేనే లెక్క చెప్పలేను అందుకే బంగారు ఉసిరికలు కురిపించేస్తున్నాను ఆవిడ దొడ్డంత ఇల్లంతా బంగారు ఉసిరికలే ఎటు చూసిన ఒక్క కాయ శంకరాచార్యులు వారు బట్కెళ్ళారా ఆయన ధర్మం కనకధార కురిసిన ఉసిరికాయలన్నీ బ్రాహ్మణికి ఇచ్చి వెళ్ళిపోయారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కుటుంబం అలాగే ఉంది ఆ అగ్రహారం కూడా అలాగే ఉంది నాకు గుర్తుంటే ఆ పేరు సరిగ్గా ఆ దానికి పూల్ తొట్టం పేరు అగ్రహారానికి ఇప్పటికీ మీరు అక్కడికి వెడితే పెద్ద పెద్ద ప్రాంగణాలు మధ్యలో ఇళ్ళు ఉంటాయి వాళ్ళు ఆ ఇంటికి ఇప్పటికీ ఇక్కడే కనకధార కురిసిన ఇల్లు అని గర్వంగా ఇంటి గేటు మీద స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టుకున్నారు మేము లోపలికి వెళ్ళి అడిగితే అవునండి మా పూర్వీకుల విషయంలోనే శంకర భగవత్పాదులు ఇక్కడే కనకధార చేస్తే కనకధార పడింది అని చెప్పారు చెప్తే మేమందరం అక్కడికి వెళ్ళిన వాళ్ళ మా మోహన్ గారు మేము హరిప్రసాద్ గారు మేమందరం ఆ టేప్ రికార్డుల వెంటనే సెల్ ఫోన్లో అన్ని పెట్టుకునే అదృష్టం అవుతుంది కదా ప్రతిదానికి మంచి చెడు రెండు ఉంటాయి వెంటనే కనకధార పెట్టుకుని మేమందరం కూడా అక్కడ కూర్చుని కనకధార స్తోత్రం చేసుకుని పొంగిపోయి పరవశించిపోయి రోమాంచితమైపోయి అక్కడ మాకు ఏదో శంకరాచార్యుల వారు కనబడిపోయినట్టు శంకరాచారులు వారు కనకధార చేస్తుంటే మేము వినేసినట్టు పొంగిపోయి ఆ ఇల్లంతా ఇలా చూసి బహుశా బంగారు కాస్తతో ఆ గోడ కట్టుంటారు అని అవన్నీ తలుచుకొని పరవశించి పోయి వచ్చేసాం అది శంకరుల కారుణ్యం అంటే అందుకే శంకరులంటే ఆలయం కరుణాలయం చిన్నతనంలో శంకరాచార్యుల వారు చేసిన కనకధారా స్తోత్రంలో నిక్షేపంపబడినటువంటి భావ పరంపర ఏది ఉందో అదే మీకు శంకరుల వారి సాహిత్యమంతా కనపడదు శంకరులు కనకధార చేస్తూ ఒక మాట అన్నారు లక్ష్మీ నువ్వు విష్ణుపత్నివి అని ఊరుకోలేదు గీర్దే వతేజసు సృష్టిస్థితి ప్రళయకేష సంస్థితయ తస్మై నమస్తిభువైక గుస్తరు ఏమి శ్లోకమండే శంకరులకి చెల్లు గీర్దే వతేతి బ్రహ్మగారి భార్య గరుడధ్వజసుందరేతి విష్ణువు యొక్క భార్య గీర్దే వతేతి సుందరేతి శాకాంబరీతి శిశిశేఖరవల్లభేతి శిశిశేఖరవల్లభయి అంటే పరమశివుని యొక్క భార్య ముగ్గురికి ముగ్గురు ఇచ్చారుగా మరి శాకాంబరీతి ఏంటి మళ్ళీ నాలుగు బ్రహ్మకి విష్ణువుకి శివుడికి భార్యల్ని చెప్పారుగా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మరి శాఖాంబరి ఎందుకు చెప్పారు మధ్యలో నాలుగో రూపాన్ని ఎందుకు చెప్పారు శంకరాచార్యులు వారు అంటే అబ్బాయి సంపద అన్నది దాచుకున్నది కాదు బతికున్నంత కాలం అనాయాసేన మరణం వినాదైన్యైన జీవితం ఒకటి దగ్గర చెయ్యి చాపకుండా సుభిక్షంగా తిన్నది వెళ్లి చేతి నిండా గొట్టాలు పెట్టించుకో పడుకోకుండా అనాయాసంగా భగవన్నామని చెప్పుకుంటూ వదిలిపెట్టిన ఊపిరి ఈ రెండే అలా కడుపు నిండా పెట్టి తినగలిగినటువంటిది ఏదో అది నీవు పొంది ఉండగలిగితే అదే నీకు సంపద అందుకే అలా ఇచ్చినది అది శాకాంబరి ఆ తల్లి ఒంటి కాయలు పళ్ళు పెట్టుకుని ఇచ్చింది రూపాయి కట్టలు ఇంట్లో ఉన్నాయి తింటావా బంగారం కణికలు ఉన్నాయి తింటావా ఎందుకు పనికి అవి పిరికితనంతో భయంతో చచ్చేట్టు చేయడానికి పనికి తల్లిక గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మిరుగు బంగారంబు మింగబోడు విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేనె జుంటీ గలీయవా తెరులకో భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా అంటాడు నృసింహచతక కర్త దాచుకున్నదేది నీతో వచ్చేది కాదు నీవు తినడానికి లోటు లేకుండా ఉంటే చాలు అదే సంపద హాయిగా ఆ సమయానికి నువ్వు వెళ్ళేటప్పటికీ సుభిక్షంగా ఉంటే చాలు ఇంట్లోన వండుదామంటే లేక తిందామనుకుంటే కోసిన పండు కుళ్ళిపోతాయి ఇంక ఏమిటి నీకు బ్యాంకులో ఉన్నది బ్యాంకులో కోట్లు ఒంట్లో రోగం ఏమిటి నీ సంపద ఏమిటి నీ ఐశ్వర్యం అది కాదు ఐశ్వర్యం నువ్వు హాయిగా జీవించి ఉన్నంత కాలం తినగలగడం తిన్నది కేవలం ఏదో ఆరోగ్యం కోసం ఈ శరీరాన్ని బాగా ఉంచుకోవడం కాదు ఉంచి ఇంచేస్తావు ఆ శరీరంతో బాగా ఉంచావు బాగుంది ఏం చేస్తావు దాంతో చేసేదేమీ లేదు ఎందుకు ఉపయోగం దానివల్ల బాగా ఉంచడం ఎంత ప్రధానమో ఉన్న శరీరాన్ని ఈశ్వర సేవకి వాడడం అంత ప్రధానం లేని నాడు ఏదో ఒకనాడు పడిపోతుంది నువ్వు ఎంత దాచినా నువ్వు కట్టుకోకుండా దాచిన పంచిని ఎలా కొట్టేయాలో పురుగులకి తెలుసు నువ్వు పదేళ్ల తర్వాత తీసిస్తే అంచుపంచండి దాచుకున్నాను దాచుకున్నానని పదేళ్ల తర్వాత తీస్తే లోపల మడతల్లోకి చేరి కన్నాలు ఎలా పెట్టాలో పురుగులకి తెలుసు నువ్వు ఎంత జాగ్రత్తగా శరీరాన్ని నిలబెట్టినా దీన్ని ఎలా పడగొట్టాలో మృత్యువుకి తెలుసు కాబట్టి ఉంచడం ప్రధానం కాదు ఉంచి వాడడం ప్రధానం దీన్ని ఎలా ప్రధానం ఆరోగ్యంగా ఉన్నది ఈశ్వర సేవ కొరకు అందుకు పరికినాన ఆరోగ్యం కాల్చడానికే ఎందుకది అది నేర్చుకోవాలి కాబట్టి కడుపుకి తినడానికి ఉన్నదేదో అది సంపద తప్ప ఎక్కడో ఉన్న నోట్ల కట్టలు నువ్వు తింటావా భగవాన్ రమణులు ఆశ్రమంలో కూర్చునుంటే ఎవరో పట్టుకు రెండు పళ్ళు ఇచ్చారు అలా తీసి పక్కన పెట్టారు ఓ పెద్ద నోట్ల కట్ట అక్కడ పెట్టారు ఆయనన్నారు తీసేయండి అన్నారు అంటే వచ్చిన ఆయన అన్నారు అదేమిటంటే రెండు పళ్ళు ఇది తీసేయమంటారు ఏమిటన్నారు అవి తింటాను ఇవేం చేయను అన్నారు తర్వాత పనికి వస్తాయన్నారు తర్వాత తినడానికి కావలసినవి నీలాంటి రూపంలోనే ఈశ్వరుడు మళ్ళీ తెస్తాడు ఇవి నాకు అక్కర్ తీసేసుకో అది పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్లకు ఉండేటటువంటి స్థితి కాబట్టి నీకు తినడానికి ఒకళ్ళకి పెట్టాలనుకున్నప్పుడు లోటు లేకుండా ఉన్నదేదో సంపద జబ్బడిపోయి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి దానివల్ల బతికున్నానని చెప్పుకోవడానికి పనికొచ్చిన సంపద దేనికి పనికొచ్చినట్టు హాయిగా ఉన్న నా ఉక్కుపిండలా ఉండడం ఊడిపోయిన నాడు అనాయాసంగా భగవన్నామని శరీరాన్ని విడిచిపెట్టాడు వాడు ధన్యాత్ముడు ఇది శాఖాంబరీ అనుగ్రహం రాబ్బాయి అది ఐశ్వర్యం అది కోర్రా గత జన్మలలో డబ్బంత దాచిపెట్టిందిరా ఇలా పెట్టింది లేదు ఒంట్లో ఉన్న ఓపిక దాచిపెట్టింది ఎక్కడ పాడైపోతుందో వాళ్ళు ఎక్కడ పాడైపోతుందో గుళ్ళోకి వెళతారా అన్నారు అనుకోండి ఎక్కడన్నా పడిపోతానేమో గుళ్ళోకి వెళ్ళడు సినిమాకి వెళ్తాడు అక్కడ మాత్రం జాగ్రత్తగా టార్చ్ లైట్ వేసేవాడిని పట్టుకుని అప్పుడు ఇలా వేసి ఇలా ఇలా ఇలా చూపిస్తే ఒకసారి లైట్ హౌస్ వాడక చూపించినట్టు చూపిస్తే ఆ చీకట్లో తడువుకుంటూ వెళ్ళి ఇదేనా బాబు సీరోలో పదహారో సీటుని మొత్తం మీద అందులో కూలబడి అలా కూర్చుని రెండున్నర గంటలు జాగ్రత్తగా కనురెప్ప వేయకుండా దేవతాంశతో చూసి బయటకు వచ్చి తరించానంటారు దేవాలయానికి వెళ్ళరా శంకర జయంతి అన్నారు అనుకోండి పడిపోతే కరెంటు పోతే జారిపోతే భుజాన్నిప్పిడితే ఉండిపోతుందా భుజం ఉండిపోతావా నువ్వు శరీరం ఉన్నది ఈశ్వర సేవ చేయడానికే చేయకపోతే ఎందుకు పనికి వస్తుంది కాబట్టి ఇలా దాచుకుంది గత జన్మలలో ఇదిగో ఈ జన్మలో దరిద్రం అనుభవించింది ఆ బుద్ధిని ఊ ఇది చెప్పడానికే శంకరాచార్యులు వారు లోకానికంతటి మార్గం చెప్పారు శాఖం భరీతి తీసుకొచ్చారు ముగ్గురు మూర్తుల యొక్క శక్తుల్ని చెప్పి ఊరుకోకుండా నాలుగో మూర్తిని తీసుకొచ్చారు అందుకే సృష్టి స్థితి ప్రాయ్ ఇది శంకరుల సిద్ధాంతం బేధము చూడకు ఈశ్వరుని ఎందు లక్ష్మి వేరు పార్వతి వేరు సరస్వతి వేరు అనకు ఆవిడే నీకు చదివివ్వడానికి కూర్చున్నప్పుడే తెల్లటి బట్ట కట్టుకుని చదివిస్తుంది ఆవిడే నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు పద్మంలో కూర్చుని డబ్బులు ఇస్తుంది ఆవిడే నీకు ఒంట్లో శక్తినిచ్చేటప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని కూర్చుని నీకు శక్తినిస్తుంది ఏమిటి నీకు అభ్యంతరం మీ అమ్మగారే నీకు తల స్నానం చేయించేటప్పుడు ఆ చీర పైకి పెట్టుకుని పవిట ఇలా దోపుకొని తాను కూడా స్నానం చేయకుండా చెమటగంప కొడుతూ ఆ గాజులు అన్నీ కూడా గలగల గలగల శబ్దం వస్తుంటే నీ తల రుద్దీ రుద్దీ రుద్ది రుద్దీ చదువు పేరు చెప్పి నువ్వేమో నాలుగు వారాలకు ఒకసారి కూడా తల స్నానం చేయవు తల నిండా పేలు జిడ్డు తోమి తోమి తోమి గూడలు జారిపోయి బయటికి వచ్చింది ఏ అమ్మ కాదా అమ్మే ఆ అమ్మే నీతో పాటు కాలేజీకి స్కూ డేకి వచ్చేటప్పుడు చక్కటి చీరకట్టుకుని నా కూతురు ఇన్ని ప్రైజులు తెచ్చుకుంది సంతోషంగా పువ్వులు పెట్టుకుని వచ్చింది అప్పుడే మీ అమ్మ అప్పుడు అమ్మే నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకన్నా ముందు ఆవిడ స్నానం చేసి పూజ చేసుకుని పట్టుబట్ట కట్టుకుని పరీక్ష కడుతుంటే నిన్ను ఆశీర్వచనం చేసింది అమ్మ కాదా అమ్మే నువ్వు ఏదో తప్పు చేశావు అని తెలుసుకున్ననాడు కళ్ళు ఎర్రగా పెట్టి నువ్వు చాచి లెంపకాయ కొట్టింది అప్పుడు అమ్మ కాదా అమ్మే ఎలా ఉన్నా అమ్మ అమ్మే అంతేగాని ఇలా ఉన్నది అమ్మ కాదు ఇలా ఉన్నది అమ్మ అంటున్నావా అంటలేదుగా అమ్మవారు కూడా అంతే ఏ రూపంలో ఉన్నా అమ్మవారు అమ్మవారి అమ్మే నీకు డబ్బిచ్చినప్పుడు లక్ష్మీ నీకు చదివించినప్పుడు సరస్వతి నీకు శక్తినిచ్చినప్పుడు పార్వతి అంతేగాని పార్వతి వేరు లక్ష్మీవేరు సరస్వతి వేరు అనడానికి ఏమిటి లక్ష్మీదేవినే పూజిస్తానండి పార్వతి పై పేరెత్తనండి అంటే అవైదికం అవుతుంది అది పార్వతినే పూజిస్తానండి లక్ష్మీదేవి పేరెత్తనండి అంటే అదో అవైదికం అవుతుంది నేను కేవలం శివభక్తుండండి విష్ణు స్మరణమే చేయనుండంటే అంతకన్నా పాపం లోకంలో ఇంకోటి లేకుండా పోతుంది నేను కేవలం విష్ణుభక్తుండండి శివుడు పేరెత్తనంటే నీ కర్మ ఇదొద్దు శంకరాచార్యుల వారి ప్రతిపాదన చాలా చిన్నతనంలో గీర్ధేతి సృష్టి స్థితి ప్రతి తాయ్ ఇలా అంటే లక్ష్మీదేవి చిన్నబుచ్చుకన అబ్బాయి అదేమిటి అలా అంటావు నన్నే నేనే పార్వతంటావు నేనే సరస్వతంటావు ఏంటి తప్పు తప్పు వాళ్ళు బ్రహ్మగారి భార్య శివుడు భార్య అలా అనకూడదు అబ్బాయి అందే చాలా సంతోషించి కనకధార కురిపించింది ఒక్క పరదేవత ఇన్నిర్మూర్తులుగా ఉండే తల్లివి నువ్వే అమ్మా ఆఖర్మ నువ్వెవరో తెలుసా గీర్దేవతేడ సుందరీతి శాకాంబరీతికర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేరుతాయై తస్మై నమస్తిభువైక గురు మూడు భువనములకు గురువైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క ఇల్లాలివమ్మ అన్నారు పైగా మూడు లోకములకు ప్రభువైన నారాయణమూర్తి అనలేదు మూడు లోమ లోకములకు గురువైన నారాయణమూర్తి ఇల్లాలి అన్నారు మూడు లోకములకు గురువు నారాయణమూర్తి ఎలా అయ్యారు నారాయణుడే కదో మొట్టమొదటి వేదాన్ని ఇచ్చాడు పైగా శంకరాచార్యులు వారు సన్నిహించిన తర్వాత ఏ పరంపరలోకి వెళ్ళాలి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరం చ వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర మతాశిష్యం ఆ నారాయణమూర్తి మొట్టమొదటి గురువుగా ఉన్నటువంటి పరంపరలోకి వెళ్ళాలి అందుకని నాకు గురువు నారాయణమూర్తి వేదమిచ్చినవాడు మా తండ్రి ఆయన వేదం ఇవ్వకపోతే ఈ సృష్టి ఎక్కడది బ్రహ్మగారు ఎక్కడ వేద ప్రమాణం లేకపోతే మేము ఎక్కడుంటాం కాబట్టి ఆ నారాయణుడు ఉన్నాడే అమ్మా ఆయన గురువు అమ్మ ఎవరన్నారు ఈ భావన లోకంలో అలా అన్నవాడు ఉన్నాడా నారాయణుడు నా గురువు అన్నారు మా గురువు గారి పత్నివి నీవు అమ్మా నువ్వు గురుపత్నివమ్మా కాబట్టి నాకు అమ్మవి గురుపత్ని తల్లి కాబట్టి అమ్మ నువ్వు అమ్మవి అమ్మవి కాబట్టి బిడ్డన్న అడుగుతున్నా స్వతంత్రంగా తొలగొట్టమ్మా ఆవిడ పాపాన్ని తొలగొట్టి కురిపించమ్మా అన్నారు ఆనాడు శంకరాచార్యుల వారు బాల్యంలో ఏది ప్రతిపాదన చేశారో జీవితాంతం వారి ప్రతిపాదనది అందుకే ప్రశ్నోత్తరమాలి కానీ వారు చేశారు అందులో భ ప్రశ్న జవాబు ప్రశ్నోజవాబు చిట్ట జవరికి వచ్చేటప్పటికి కచ్చ భగవన్ అని ఒక ప్రశ్న భగవంతుడు అనగా ఎవరు ఆయన అన్నారు మహీశ్వర శంకరనారాయణ మహేశ్వరుడు శంకర ఈశ్వరుడు అన్నారు తప్ప శంకరుడు నారాయణుడు వేరువేరు అని ఆయన అనలేదు ఇప్పటికీ ద్రవిడ దేశంలో శంకరనారాయణ అన్న పేరు పెట్టుకుంటారు త్రిశూర్ క్షేత్రంలో మీకు పరమేశ్వరాలయం పక్కనే శంకరనారాయణ దేవాలయం ఉంటుంది కాబట్టి ఇది శంకరాచార్యుల తన తన అవతారమంతటా మనకి బోధించినటువంటి సత్యం భేదములను చూడకండి వేదప్రోక్తమైనటువంటి ఈశ్వర స్వరూపములన్నీ ఒక్కటే అది ఆ అవసరాన్ని బట్టి ఆ రూపాన్ని తీసుకుంటుంది ఒక్కటే స్వరూపము తిరుగుతోంది సుమా అని మనకి చెప్తూనే ఉన్నారు కేవలము దాచుకోవడం నేర్చుకోకు కేవలము ఐశ్వర్యము ఒక్కటే ఎన్నడూ కోరుకోకు ఐశ్వర్యముతో పాటుగా జ్ఞానాన్ని కోరుకో ఆ జ్ఞానమున్ననాడు నీకున్న డబ్బు నిన్ను ఎలా ఉద్ధరించాలో నీకు తెలుస్తుంది లేని నాడు నిన్ను పాడి చేస్తుంది అందుకే కాశీ వెళ్ళి అన్నపూర్ణమ్మ దగ్గర నిలబడితే అమ్మ అన్నం ఒక్కటే పెట్టి అనలేదు జ్ఞానవైరాగ్య సిద్ధిద్దం భిక్షాం దేహీ చార్వతి మాతా చార్వతి దేవీ పితా దేవో శివభక్త స్వదేశో భువనత్రయం అన్నారు ఆయన అడిగింది అమ్మా నాకు జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాం దేహీ చర్వతి అమ్మా నాకు జ్ఞానవైరాగ్యములు కావాలమ్మా అన్నారు జ్ఞానవైరాగ్యములు రాకుండా కేవలం అన్నం తినేసి ఓహో సంతోషంగా ఉన్నాను ఉన్నానని తింటూ కూర్చుంటే ఏమిటి ప్రయోజనం ఏం ఉండదు ఆ బలానికి తినడం కాదు తిని బలంగా ఉండడం కాదు బలంతో ఆరోగ్యంగా ఉండడం కాదు ఉండి భగవత్ సేవ ఏం చేస్తున్నావు అది ప్రధానం దానికమ్మ భక్తి కావాలి వైరాగ్యం కావాలి అన్నంతో పాటు నాకు అవి కూడా పెట్టమ్మా అన్నారు శంకరులు తన జీవితం మొత్తం మీద ఆయన చేసిన స్తోత్రాలన్నింటిలో మీకు కనకధారా స్థవంలో ఆయన ప్రతిపాదించిన రెండు మౌలికమైన విషయాలు ఏ ఉన్నాయో ఆ రెండు మౌలికమైన విషయాలని ఆయన అలా కొనసాగిస్తూనే వచ్చారు అటువంటి శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేసి బ్రాహ్మణికి అంతటి ఐశ్వర్యాన్ని కట్టపెట్టారు వారు ఎన్ని చోట్ల ఎన్ని అవైదికమైనటువంటి మతములను ఖండన చేశారు అందుకే శంకరావతార పరిసమాప్తి చేసేటప్పటికీ ఈ దేశంలో ఏ ఒక్కరూ సాధించలేని గొప్ప విషయాన్ని ఆయన సాధించారు జవహర్లాల్ నెహ్రూ అంతటి వాడు ఆ విషయాన్ని మిగిలిన వాళ్ళందరూ జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత అని గుండెల బాదుకుని వేరైపోయే మాటలు చెప్తూ జతీయ సమైక్యత అని ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళే శంకరాచార్యుల వారు ఒక్కరే షణ్మత స్థాపనాచార్యులయి శివుణ్ణి విష్ణువుని అమ్మవారిని వినాయకుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి సూర్యభగవానుణ్ణి షణ్మత స్థాపనాచార్యులయ్యి పంచాయతన పూజని నిర్దేశం చేసి మీ అందరూ కూడా చక్కగా ఇటువంటి ఆరాధనా విధానంతో తరించండి అని మనకు అన్నందరినీ కూడా మనం అందరం పరమేశ్వరుని యొక్క స్వరూపాలం మనమందరం భగవంతుని యొక్క బిడ్డలం అదే జ్ఞానములోకి వెడితే చిట్ట అద్వైత స్థితిని పొందుతావు అని మనకి నేర్పి అందరం మనమందరం ఆ వైదిక మతానికే చెందిన వాళ్ళం మనమందరం వేద ధర్మ మనకు కట్టుబడిన వాళ్ళం అని మనందరం ఒక్కటే అన్న భావన మూడు సార్లు దేశమంతా పర్యటించి తీసుకొస్తే శంకర భగవత్పాదుల అవతార పరిసమాప్తి చేసే సమయానికి విడిపోయినటువంటి స్థితి లేదు మనందరం ఒక్కటే అనేటటువంటి గొప్ప భావాన్ని ఈ జాతికి తీసుకొచ్చి జాతీయ సమైక్యతని తీసుకొచ్చిన పరమ కారుణికులు శంకర భగవత్పాదులు ఆయన సాధించినటువంటి విజయం అనన్య సామాన్యం మహానుభావుడిది శిష్యుల్ని ఎంతమందిని ఎన్ని రకాలుగా ఉద్ధరించారు అందుకే శంకరుల జీవితం శంకరుల యొక్క సాధితముల గురించి మాట్లాడడం అంటే సాధ్యం కాదు అందుకే పుడుతూనే అభిజిత్ లగ్నంలో పుట్టారు అభిజిత్ లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకు అన్నిటా జయమే ఐదు గ్రహాలు ఉచ్చలో ఉండగా పుట్టారు ఆయన పుట్టేసరికి ఆయన అడుగు తీసి అడుగేస్తే ఆయన్ని ఖండించడానికి ఆయన్ని ఓడించడానికే తయారైన వాళ్ళు కానీ శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద ఓటమి అన్న మూడు అక్షరాలు లేవు ఆయనకున్నవి మూడు అక్షరాలే గెలుపు అందుకే జయం తప్ప అపజయం ఎరగని వారు శంకర భగవత్పాదులు అందుకే ఆయన వస్తుంటే ఒక్కటే మాట జయ జయ శంకర హర హర శంకర జయం తప్ప అపజయం ఎరగని మాకున్న పాపములను హరించు మాకున్న అజ్ఞానమును హరించు మాకున్నటువంటి అహంకారమును హరించు నీ పాద రేణువులను చేసి మమ్మల్ని కూడా అనుగ్రహించు ఇంత గొప్ప శంకర భగవత్పాదులు తన అవతార పరిసమాప్తి తర్వాత మళ్ళీ అవైదికమైన వాదనలు ఆచార భ్రష్టమైన సిద్ధాంతములు ఈ దేశంలో ప్రవేశించి ఈ దేశంలో ఉండేటటువంటి సనాతన ధర్మ వ్యవస్థని తూట్లు తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము పడమల ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున భదరికాశ్రమములో జ్యోతిపీఠము దక్షిణమైన శృంగగిరిలో శారదాపీఠము కంచి కామకోటి పీఠము ఈ పీఠములను స్థాపించినటువంటి మహాపురుషుడు శంకరులు శంకరులు నాలుగు దిక్కుల ఈ పీఠాల్ని కాపు పెట్టారు కాబట్టే నాలుగు దిక్కుల నుంచి మళ్ళీ అవైదికమైన వాదనలు కబళించకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ ఆయన పరంపరలో అటువంటి జ్యోతిర్మయమైనటువంటి స్వరూపాలు కారణజన్ములైనటువంటి వాళ్ళు పుడుతూనే ఉన్నారు పుట్టి పీఠాధిపత్యం వహిస్తూనే ఉన్నారు వహించి సనాతన ధర్మ వ్యవస్థని తమ మాటలతో నిలబెడుతూనే ఉన్నారు ఒక్కొక్క మాట ఎన్ని లక్షల మంది కోట్ల మంది జీవితాల్ని మార్చిందో చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవుడు పరమాచార్య స్వామి వారు మహానుభావుడు కాలినడకను పెడుతుంటే కొన్ని వేల మంది ఉన్న సభలో మేము ఇదిస్తాం అది ఇస్తామని చెప్పి పళ్ళు పట్టుకుని బంగారం పట్టుకుని డబ్బులు పెట్టుకొని వస్త్రాలు పట్టుకుని ఇది ఇస్తాం అదిస్తామని మీద పడుతుంటే ఇలా అని ఒక్కసారి సభనంతట్ని ఆపి ఆయన ఒక్కటే అన్నారు నేను పేద సన్యాసిని నాకేమీ అక్కర్లేదు నేను కాషాయం ఏనాడు ఆనాడే నేను అన్నీ విడిచిపెట్టాను అటువంటి వాణ్ణి నేను మిమ్మల్ని యాచిస్తున్నాను మీ అందరూ కూడా మీ దగ్గర ఉన్నదే నాకు ఇవ్వగలరా అని అడిగారు ఇస్తాం ఇస్తాం అని ఇన్ని వేల మంది అరిచారు ఏం కావాలి చెప్పండి ఇస్తామని మీకు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చినంత కాలం ప్రతిరోజు మీరు బతికి ఉన్నంత కాలం ప్రతిరోజు రెండు నిమిషములు మీ జీవితంలో రోజుకి రెండు నిమిషాలు నాకు ఇచ్చే ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు ఇప్పుడు మీరు బ్రతికున్నంత కాలం మీ జీవితంలో ప్రతిరోజులో రెండు నిమిషాలు నావి నావైన వాటిని నేను చెప్పినట్టు నా ఇష్టం వచ్చినట్టు వాడాలి కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నాకు ఇచ్చేశారు కనుక గురుద్రోహం చెయ్యకూడదు కనుక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని భగవన్నామని చెప్పండి చెబుతూ గడపండి అదే మీరు నాకు ఇవ్వవలసిన కానుక అన్నారు ఆనాడు సభలో చెయ్యెత్తిన వాళ్ళందరూ బతికున్నంత కాలం ప్రతిరోజు రెండు నిమిషాలు భగవన్నామని చెప్పుకున్నారు ఆ అలవాటు ఇంట్లో పిల్లలకొచ్చి ఇవాటికి కొన్ని కోట్ల కోట్ల మంది అలా రెండు నిమిషాలు భగవన్నామని చేయడం అలవాటు చేసుకున్నారు చాలా జీవితాలు చరించడానికి అదొక్కటి పరమాచార్య అడిగుండతే ఆ రెండు నిమిషాలు కూడా భగవద్ధానం చేయకుండా పాడైపోయి ఉండేవారు కాదా ఆ శంకర పరంపరలో వచ్చిన వారు ఎంతమంది ఎన్ని కోట్ల మందిని ఉద్ధరించారో ఒక్కొక్క మాట చేత అంతటి మహాపురుషుడు పుట్టారు అటువంటి నాలుగు పీఠాలు పెట్టారు కైలాసానికి వెళ్ళి పరమశివానుగ్రహంగా శివలింగములను తీసుకొచ్చి ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ శివలింగములను ఉంచాలో అక్కడక్కడ శివలింగములను ఉంచారు నేపాల్లో ఉంచారు అలాగే శృంగేరి పీఠంలో యోగలింగాన్ని ఉంచారు శృంగేరి పీఠంలో భోగలింగాన్ని ఉంచారు కామకోటి పీఠం ఆ కంచి పట్టణంలో ఆ యోగలింగాన్ని ఉంచారు చిట్ట చివరి తన అవతార పరిసమాప్తి చేసే సమయంలో సురీశ్వరాచార్యుల వారిని పిలిచి చిట్ట చివరి శివలింగం ఇచ్చి చిదంబర క్షేత్రంలో పెట్టమన్నారు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే శంకర భగవత్పాదుల జీవితంలో ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలుగా రెండు కనపడతాయి ఒకటి శ్రీశైలము రెండు చిదంబరం అసలు మీకు చిత్రం ఏంటంటే ఊళ్ళ పేర్లన్నీ రకరకాలుగా ఉంటాయి ఏదో పర్వతాన్ని బట్టో నదిని బట్టో ఏదో ఉంటాయి అసలు చిదంబరం లాంటి పేరు లోకంలో మీకు ఇంకెక్కడా కనపడదు అదొక్కటే పేరు అలాంటి పేరు ఇంకో పేరున్న ఊరు మీకో కనపడదు ఎందుకో తెలుసా అండి చిత్ అంబరము అంటే ఏమిటో తెలుసా జ్ఞానాకాశము అని అంబరం అంటే ఆకాశం చిత్ అంటే జ్ఞానం జ్ఞానాకాశము జ్ఞానాకాశము అంటే అది మొక్కలవదు జ్ఞానాకాశమే అక్కడుంది జ్ఞానాకాశమే అక్కడుంది కాబట్టి శివుడు చిదంబరంలో శివలింగస్వరూపంగా ఉన్నాడు ఆయన చిదంబర రహస్యం అంటారు తాళహస్తి రహస్యం శ్రీశైల రహస్యం కాశీ రహస్యం అలా ఉండవు చిదంబరానికి రహస్యం ఏమిటి రహస్యం అంటే ఎదురగొండా ఉన్న గోడకి తులసిమాన వేయడం అంతటా ఆకాశము నిండిపోయినట్టు అంతటా పరమశివుడు నిండిపోయి ఉన్నాడని నిరూపించిన జ్ఞానాకాశము పేరుగా అందుకే చిదంబర క్షేత్రం మీద శంకర భగవత్పాదులకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అక్కడ కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ఉంచారు మహానుభావుడు ప్రస్థానత్రయం భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు వాటికి భాష్యములు ఇచ్చారు శివానందలహరి సౌందర్యలహరి ఎన్నో భుజంగ స్తోత్రాలు ఎంతమంది దేవతల మీదో ప్రార్థనలు ఎన్నిటినిచ్చారో ఎన్ని ప్రాతస్మరణ స్తోత్రాలనిచ్చారో శంకరాచార్యుల వారి సాహిత్యంలో వాటిని పక్కన పెడితే దేవతల మీద చదువుకోవడానికి స్తోత్రాలే కలుగుతాయి అన్ని స్తోత్రాలని శంకరాచార్యుల వారిచ్చారు ఎన్ని చోట్ల తపస్సు చేశారు భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందారు ఎన్నో చోట్ల దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందారు శంకరాచార్యుల వారి కాలంలో ఉగ్రస్వరూపం పొందడానికి కారణం ఏమిటో తెలుసా ఒక్కటే కొడుకంటే తండ్రి ప్రేమ లేకుండా ఉండడు కొడుకు పుట్టినరోజున పొంగిపోతాడు సచీల స్నానం చేస్తాడు తాను సంపాదించింది కొడుకే ఇవ్వాలనుకుంటాడు తను చచ్చిపోయినప్పుడు తన కట్టె కూడా కాలిపోయేది కొడుకు చేతిలో అగ్నిహోత్రంతో కాలిపోవాలని కోరుకుంటాడు అటువంటి తండ్రి కొడుకు ఇంట్లోకి వస్తున్నాడు అంటే చెయ్యి ఆ దరిద్రుడు మొహం నేను చూడండి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఎందుకు వెళ్ళిపోతాడు తండ్రి అంటే తండ్రి ఇలా బ్రతకరా అని ఏం చెప్పాడో అలా తప్ప ఇంకా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికిన వాడు ఎవరు ఉంటారో వాడిని చూసి తండ్రి ఉగ్రమూర్తి అవుతాడు అదే ఉగ్రస్వభావాన్ని పొందడం అంటే దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందడము అంటే వాళ్ళకేదో కోపం వచ్చిందని మీరు అనుకోకూడదు నాన్నగారికి కోపం ఎందుకు వస్తుంది కొడుకు సరిగా ప్రవర్తించకపోతే అవైదికమైన మార్గములలో వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అన్నది జరిగితే దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందుతారు అప్పుడు మళ్ళీ కారణజన్ముడై పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసి అందరి మనసులు మార్చి మళ్లీ వైదిక స్థాపనం చేసి వేద ధర్మాన్ని నిలబెట్టి వేద ప్రమాణమును నిలబెట్టిన నాడు ఈశ్వరుడు శాంతమూర్తి అవుతాడు పరమేశ్వరుడు సంతోషిస్తాడు ఈ ఒక యోగ్యుడు బిడ్డ మిగిలిన వాళ్ళని మార్చాడు అని అందుకని శంకరాచార్యుల ఎంతో మంది దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందితే వాళ్ళందరినీ శాంతమూర్తుల్ని చేశారు లేని నాడు మీరు కామాక్షి దేవాలయంలోకి వెళ్ళలేరు అవన్నీ శంకరాచార్యుల వారి అనుగ్రహమే జంబు అక్కడ మహానుభావుడు జంబుకేశ్వరం తిరువాణక్కయల్ అంటారు అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారిలో ఉండిపోయిన అధిక తేజస్సుని తీసేసి ఆ శక్తి తాటంకములు శ్రీచక్రతాటంకములు వేసి అమ్మవారి యొక్క చెవులకు వేశారు కామాక్షి అమ్మవారు ఎదురుగుండా శ్రీచక్రం వేశారు ఎన్ని చోట్ల కుంభాభిషేకాలు ఎన్ని చోట్ల చక్రప్రతిష్ఠలు ఎన్ని చోట్ల శిఖర ఇన్ని భాష్యాలు ఇన్ని ప్రకరణ గ్రంథాలు ఎంత మందితో వాదనలు ఎంత పర్యటన ఎంత క్షేత్రములో ఎన్ని తీర్థములో ఎంత శిష్యుల్ని అనుగ్రహించడమో ఎంతటి అజ్ఞానాన్ని ఎంత గౌరవంగా మన్నించడమో ఇంత చెయ్యగలిగినటువంటి కారుణ్యము ఒక్క శంకర భగవత్పాదులకు మాత్రమే చెల్లు అది అనన్యసామాన్యము అసలు శంకరులతో సమానమైన స్థాయిని పొందుదా అన్న ఊహ కూడా దుస్సాధ్యము వేరొకరికి సాధ్యము కాదు అంతటి గొప్ప స్థాయి శంకర భగవత్పాదులది అందుకే వారు వచ్చినదే బోధించి మనసుని మార్చడానికి మీతోనే ఒకరోజున మనవి చేశా దుష్కృత్యము చేస్తున్నాడు అంటారు తప్పు పని చేస్తున్నాడు అంటారు తప్పు పని చేస్తున్నాడు అంటే దానికన్నా ముందుబడి మనసులో తప్పు ఆలోచన పుట్టింది అని తప్పు ఆలోచన పుడితే తప్పు పని జరుగుతుంది ఈ తప్పు ఆలోచన పుడుతున్న మనసుని సంస్కరించాలి ఆ మనసుని భక్తి వైపుకి ముడివెయ్యాలి అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు శంకరాచార్యుల వారికన్నా గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త మీకు ప్రపంచంలో కనపడరు శంకరులను మించిన సైక్యాట్రిస్టు ఈ ప్రపంచ లేడు ఇంకొకరు మనసు గురించి శంకరాచార్యుల వారు అంత గొప్పగా మాట్లాడారు ఎన్ని పద్యాలు చేశారో ఎన్ని శ్లోకాలు చేశారో ఆ మనస్సుని తీసుకెళ్లి పరమేశ్వరుడి దగ్గర పెట్టు తరిస్తావు బాహ్య పూజ కాదు మనస్సుని తిప్పుకో మనసుని తిప్పుకో గభీరే కాసారే విశతి విజనే విశాలే శైలే భ్రమతి కుసుమార్థం జనమతి సమర్ప్యై చేతరస జమమాతే సుఖే నావస్థాతునైహ న జానాతికి నరత్ం దేవన మృగత్మ్ మచకత పశుత్వం విహగత్దిజనం సదాపాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేయమిన వుష వటుర్వా గేహీవాటిరీ వాటితృత్పద్మం పశుపతి హెత్తీయస్భో భవసి అని ఇన్ని చాట్ల తామర పువ్వులు తెచ్చానంటాడు మారేడు దళాలు తెచ్చాను పువ్వు అంటాడు పువ్వులు తెచ్చానంటాడు ఇవన్నీ నీ చేశానంటాడు ఇవన్నీ వాడు చేయడం ఏమిటి ఈశ్వరుడు చేయి పరమేశ్వరుడు నాతో చేయించాడనడు మనసు పెట్టడు మనసు పెట్టిన నాడు గొప్పవాడు నీ మనస్సన్న పద్మం పెట్టరా పరమేశ్వరుడి దగ్గర అధిమానిసి అవి ఇవి తీసుకొచ్చానంటా అవి నువ్వు సృష్టించినవా పరమేశ్వరుడు సృష్టిలోని పరమేశ్వరుడికి ఇచ్చావు నువ్వు ఉపకరణానికి అంతేకాని కొత్తగా నువ్వు నువ్వు పువ్వు వికసింపజేయగలవా ను మారేడుదళాన్ని సృష్టించగలవా లేకపోతే బురదలో తామరపురి పుట్టించి అందులో తేనె నిక్షేపించగలవా ఇవి చేసినవాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడి దగ్గర నీ మనసు పెట్టడమే పెద్ద పూజ పరమేశ్వరుడు ఎలా చెప్పాడో అలా నడవడమే పెద్ద పూజ అంతేకాని పూజామందిరంలోకి వెళ్ళి పూజ చేసి బయటకు వచ్చి రాష్ట్రశ్రద్ధ ప్రవర్తించడం ధార్మికం కాదు భగవంతుడు చెప్పినట్టు ప్రవర్తించేటట్టుగా నీ మనసు మార్చుకో అది పూజ అని మనం అడగలేమని గురే ఇలా అడగండ్రా అంటే మేమంత మేమేమంత పాడైపోలేదని అంటామేమోనని మన బదులు ఆ తప్పులన్నీ ఆయనే తన మీద వేసుకుని తాను పాడైపోయిన వారిలా శివుణ్ణి ప్రార్థించారు మనం కూడా ఆ శ్లోకాన్ని చదివితే అందులో నేను నేను అని కాబట్టి మనం చదివితే మనకి అది అన్వయమై మనకి శివానుగ్రహం కలుగుతుందని సదామోక్త ఎప్పుడూ దిక్కుమాలి తిరుగుతూ ఉంటుంది ఈశ్వర ఈ మనసు ఎప్పుడూ నీ పాదముల దగ్గరుండదు ఎలాగో ఆది భిక్షువు కదా భక్తి అన్న పాశాలతో అటూ ఇటు తిరిగి మనస్సన్న కోతిని కట్టి నీతో తిప్పుకో ఎలాగో అలా భగవంతుని దగ్గర పెడదామని అది చూసి గది తరువాతి కాలంలో ధూర్జుటి అనుకరించాడు తమకం గొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబుల మృత్యురింగ మహోద్యోగము చేయు మనము దానింగట్టి వైరాగ్య పాశంబులను చుట్టి బిగించి నీ చరణ కట్టి బుదంబెన్నడు గల్గదే జగదబో శ్రీకాళహస్త అన్నాడు మనసు తిప్పు మనసు తిప్పు మనసు తిప్పు అయ్యో ఈశ్వరా నీ అనుగ్రహాన్ని పొందలేక ఇలా పడిపోయి ఉన్నాను అని అనరా అంటే నేను దీని ఏమిటంటే పూజ ఉందంటాడని శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకున్నారు దృశాద్రహీయరియం ధన్యోతి నే హయత వనేవాతో హిమకర మాం అపి అమ్మా ఎక్కడో ఉండిపోయానమ్మా కేరళలో నువ్వేమో ఎక్కడో ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాల మీద కైలాసంలో ఉన్నావమ్మా అమ్మా పడైపోయానమ్మా నీ దృష్టి నా మీద పడాలమ్మా అలా ఇలా కాదు పడ్డం ఒక్కసారి ఆ కన్నుల దృష్టి నిలబెట్టి నీ దయామృత వృష్టి చేత నన్ను తల్లి అప్పుడు బాగుపడతానన్నారు శంకరులదా కర్మ మామపి నన్ను కూడా అని శంకరాచార్యులు వారు అనాలా ఉరే అంటే మనం అనని ఆయన తన మీద పెట్టుకుని మాం అపి అన్నారు మనం ఆ శ్లోకం జరిగితే కనీసం అప్పుడు మన మీద కూడా వర్షిస్తుంది భ కలెక్టర్ గారికి రెండు ఎకరాల భూమి ఇమ్మని దరఖాస్తు పెట్టుకోవడం రానివాడు చదువుకున్నవాడి చేత రాయించుకుని వేలిముద్ర వేసినంత మాత్రానే రెండు ఎకరాల భూమి కలెక్టర్ గారు రాయని ఇచ్చేసినట్టు రాసిన ఇస్తారా వేలుముద్ర వేసిన ఇస్తారా వేలిముద్ర వేసిన ఇస్తారు అలా ఉరై చెప్పడం కూడా చేత కాదు వేలిముద్రయి నేను చెప్పిన శ్లోకం నువ్వు చెప్పు మాం అన్నాను కదా మాం అన్నప్పుడు నేను నువ్వు జరిగితే నువ్వు నేను జరిగానుకోండి నా శ్లోకాన్ని అమ్మా నేనమ్మా అంటే నా మీద వచ్చి పడుతుంది తెలిసో తెలియకో ఆ శ్లోకం జరిగితే వీడికి అనుగ్రహం కలుగుతుందని మన ఆయన కిందకి దిగారు ఇది శంకరుల కారుణ్యం అందుకే ఆలయం కరుణాలయం మహానుభావుడు ఒక చోట రెండు చోట్ల ఆయన కర్మ శ్రుతౌ శాస్త్రే వైద్యే శగుణ కవిత ఘనభణిత పురాణే మంత్రే వా స్న హాస్యరుత కమర్థం రాజ్యాం ప్రీతిభవతి మయికోహం పశుపతే పశు సర్వజ్ఞ ప్రజిత కృపయా పలయ విభో ఏమి శివా అంత చెడిపోయినవాడు చెడిపోయినవాడు అంటావే నన్ను నేను పశువుని నేనే ఒప్పుకుంటున్నాను నువ్వు పశుపతివి చాలదా ఈ సంబంధం ఒక ఆవు ముళ్ళకంపల్లోకి పోయింది పుట్టల్లోకి పోయింది ఆవు కాసుకునేవాడు ఆవు యజమాని ఏం చేయాలి వారికి అవసరం ఉన్నా లేకపోయినా పుట్ట దగ్గరికి వెళ్ళి ముళ్ళప దగ్గరికి వెళ్ళి డా అని ఏదో గడ్డి చూపించి జాగ్రత్తగా ముళ్ళల్లోకి పాకి ఆ పలు పట్టుకుని మెల్లిగా లాగి ఇంకో ఇద్దరిని పిలిచి రెండు కర్రలతో ముళ్ళు తప్పించి జాగ్రత్తగా లాగితే ఒక్క దూకు దూకి ఆవు బయటకు వచ్చేసిన తర్వాత దీని అసాధ్యం కులా పోయింది ఇక్కడ ఏదో తెరిగి మళ్ళీ రేపెళ్ళిపోతుందేమో అని గడ్డి పట్టుకొచ్చి ఎక్కడన్నా ముళ్ళు గుచ్చుకున్నా ఆవు శరీరం అంతా తుడిచి తీసుకెళ్ళి అయ్యో పాపం అందులో ఉండిపోయింది ఏం భయపడిందో అని చెప్పి దానికి నీళ్లు పోసి కడిగి పశుకు రాసి బొట్టెట్టి తీసుకొచ్చి గుంజ కట్టి పచ్చిగడ్డి పెట్టి ఆవు దగ్గర కూర్చుని గంగడోలినిమిరి అయ్యో నా ఆవు ఎంత బెంగెట్టుకుందో పాపం ముళ్ళల్లో దిగింది ఎలా గీరుకుపోయిందో అని భార్యని పిలిచి చూపించి పిల్లల్ని చూపించి ఉరే తోలినప్పుడు జాగ్రత్తగా తెలిపోకుండా చూడండి అని పశు పతి లేదా ఆవు ముళ్ళల్లోకి పోతుంది కాబట్టి పశువునున్నవాడు ఏం చేస్తాడు ముళ్ళల్లో ఉన్న ఆవుని తెచ్చుకుని రక్షించుకుంటాడు అయ్యో ముళ్ళల్లోకి పోయిందని బాధపడతాడు ఈశ్వరా నువ్వు పశుపతివి నేను పశువుని చాలదా ఈ సంబంధం రక్షించు ఏ అలా చూస్తావేం పాడైపోయాను పాడైపోయానంటావే పాడైపోతే పశువుని ఈ పశుపతివి నువ్వు కాబట్టి నువ్వు రక్షించుకో నా స్కూటరు దుమ్ము పడితే నన్ను ఓ స్కూటరా దిక్కుమాలిందానా బుద్ధుందా లేదా కోటేశ్వరరావు గారు ఎక్కుతారు కదా ఆయనకు పూలదండలు వేసి వేరికి మీద కూర్చోబెడతామే అంత దుమ్ముతో ఉండొచ్చా స్నానం చెయ్యొద్దా అంటారా కోడేశ్వర ఎంత ఉపన్యాసం చెప్తే మాత్రం ఒకసారి స్కూటర్ తుడుచుకోవద్దండి లేకపోతే రేపు నేను వచ్చి తుడిచేస్తాను కొంతమంది చెప్పకుండా తుడిచేస్తుంటారు కొంతమంది మా ఇంటికి వచ్చి నాకు నిజ నేను చెప్పే ఉపన్యాసాలన్నీ ఆ స్వానుభవమున చెప్పు చవటలారా అని నేను స్వానుభవంతో చెప్తున్నాయి నాకు ఆ పేర్లు తెలిసి చెప్పడం ఎందుకు పాపం వాళ్ళ ఇంటికి వచ్చి గురువుగారు ఎలాగో తుడుచుకోడు ఈ స్కూటరు ఈ దుమ్మె ఎప్పుడో సీట్ ఒకటి ఇలా తుడుచుకుని ఎక్కేస్తుంటాడు అని మల్లె పువ్వు మెరిసిపోతున్నట్టు నేను పది రోజులు ఊరి వెళ్ళొచ్చేటప్పటికి నేను ఎక్కే మోటార్ సైకిల్ తుడిచిపెట్టేస్తారు ఆ తుడిచిన వాళ్ళు నాకు తెలుసు నేను ఒక్కసారో నమస్కారం చేస్తా వాళ్ళ వంశము ఈశ్వరుడు చేత రక్షింపబడుగాక వాళ్ళు చేసినటువంటి సేవకి నేను ఏం చేయగలను కనీసం నోటితో కూడా చెప్పారు నేను కూడా చెప్పారు నాకు తెలుసు అంటే అలా చేయమని నేను చెప్పట్లేదు మహాప్రభు ఓ విషయాన్ని చెప్పాను కాబట్టి స్కూటర్ని అంటారా స్కూటర్ ఉన్నవాడిని అంటారా స్కూటర్ ఉన్నవాడిని అంటారా అండి మీరు తుడుచుకోవద్దా అంటారు పశుపతి వి నువ్వు పశువుని నేను చాలదా మనకి సంబంధం పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పలయు విభో శంకరాచార్యులు వారా పశువు మహానుభావుడు ఆయన కర్మ మాట చెప్పడం కానీ నేనలాగంటే ఆ శ్లోకాన్ని వీళ్ళు చదువుకుంటే వీళ్ళు ధరింపబడతారా అని మన కొరకు అంత కిందికి దిగొచ్చి ప్రార్థన చేశారు తండ్రి గారు ఎంఏ పిహెచ్డీ చేశాడు డాక్టరేట్ చేశాడు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ఆయన లెక్కల మీద ప్రసంగాలు చేస్తుంటే పెద్ద పెద్ద గణిత శాస్త్రజ్ఞులు కూడా ఎంతో చెవులు హిక్కించి వింటారు అటువంటి వాడు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని నాన్న పదమూడు పదమూడులోంచి తొమ్మిది తీయాలి మూడులోంచి తొమ్మిది పోదు కాబట్టి పక్క నుంచి ఓ టప్పు తెచ్చుకో ఒకటనగా పది పదమూడు ఇప్పుడు ఏది ఇదిగో ఇవి ఐదు ఇవి ఐదు ఇవి మూడు వేళ్ళు మూడు ఇక్కడ ఇక్కడ చిన్న పుల్ల పెట్టుకో పెన్ను పెట్టుకోకు పెన్ను పెట్టకూడదు అలా తప్పు సరస్వతీదేవి పుల్ల మొక్క పెట్టు పదమూడు ఉన్నాయా తొమ్మిది తీసాయి తొమ్మిది అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తీసాయి ఇవి లేవు ఇంకెన్నున్నాయి ఒకటి మూడు నాలుగు నాన్నగారండి ఇదిగో చూసావా పదమూడులో తొమ్మిది పోతే నాలుగు ఆయన కర్మ ఆయనేమో డాక్టరేట ఆయన పదమూడులో తొమ్మిదికి వేళ్లలో పుల్ల మొక్క ఎట్టిందో చెప్పాలా కిందకి దిగొచ్చి తన కొడుకు కోసం వేళ్ల మధ్యలో పుల్లముక్కట్టి లెక్కలు నేర్పిన తండ్రిలా మనని ఉద్ధరించడానికి పశుమాం సర్వజ్ఞాన్న కరుణామూర్తి శంకర భగవత్పాదులు అటువంటి శంకర భగవత్పాదుల యొక్క పుట్టినరోజు నాడు పల్లకి పట్టని వాడు కృతజ్ఞనుడు కాదు శంకరులని స్తోత్రం చెయ్యనివాడు వాడి జన్మ వృధా అయిపోలా అంతటి మహానుభావుడు దేశికుడు పరమగురువు జగద్గురువు లోకమంతా సాష్టాంగపడింది ఇప్పటికీ వేదాంతంలో ఏదైనా విషయాన్ని సాధికారికంగా చెప్పవలసి వస్తే శంకర భాష్యమే చూస్తారు అంత గొప్ప భాష్యకర్త అంతటి మహానుభావుడు కేవలం ముప్పై రెండు సంవత్సరములు ఈ భూమండలం మీద నడియా నడయాడి ఆయన శరీరాన్ని ఉపసంహారం చేశారు అంతటి మహానుభావుడు అవతార పరిసమాప్తి చేస్తూ మనందరికీ నేర్పారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదమును ప్రమాణముగా నమ్మండి వేదము చె ఎలా చెప్పిందో అలా బ్రతకండి వేద విరుద్ధమైన వాట మాటలు మాట్లాడకండి నోరుంది కదా అని దుస్తర్కాస్తు విరంజతాం మీకున్న వాదనాబలం ఏమైనా ఉంటే వేదాన్ని సమర్థించడానికి మాట్లాడండి తప్ప దుస్తర్కం చెయ్యకండి దీనివల్ల మీరు బాగుపడతారు అని మనకి లఘు సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులు ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే శంకరాచార్యుల వారు శాబ్దికంగా పైకొస్తారు శాబ్దికము అంటే శబ్దరూపంగా పైకొస్తారు అని అది సౌందర్యలహరి శ్లోకాల రూపంలో ఉంటారు అని అందుకే సౌందర్యలహరి శ్లోకం చదివితే శంకరాచార్యుల వారే శా శబ్దరూపంలో సభలో ప్రవేశిస్తారు అని ఇవాళ శంకర జయంతి కనుక ఇప్పుడు మనందరం శంకరాచార్య స్వామి వారి పల్లకి పట్టుకుని జయ జయ శంకర హర హర శంకర అంటూ కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ సన్నిధానం చేయించి ఒక చిన్న పిల్లవాడు చక్కగా సౌందర్యలహరి శ్లోకాలన్నీ కంటగతం ఎంత కష్టపడి నేర్చుకున్నాడో వాడు శ్రద్ధతో ఇవాళ ఆ పిల్లవాడు పది శ్లోకాలు చదువుతాడు ఈ సంవత్సరానికి ఈ ఒక్క రోజుతో ఉత్సవాన్ని పూర్తి చేద్దాం వచ్చే సంవత్సరం శంకర భగవత్పాదులు అనుగ్రహించి పది రోజులు ఉత్సవాన్ని చేద్దాం చేసి ఆయన అనుగ్రహించి నేను మళ్ళీ మరిచిపోయి డేట్లు అటు ఇటు ఇచ్చేయకుండా ఉండి చక్కగా మనం శంకరాచార్య స్వామివారి జయంతి వైభవాన్ని పది రోజులు ఈ దేవాలయ ప్రాంగణంలోనూ అక్కడ స్వామికి అభిషేకం చేసుకునేటటువంటి భాగ్యాన్ని శంకర భగవత్పాదులు తన నిర్జేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు ప్రసాదించుగాక అని శంకరుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ శంకరులంటే మహాసముద్రం అటువంటి మహాసముద్రం గురించి చెప్పడానికి మూడు రాజులు కాదు నేను యథార్థం చెప్తున్నాను మూడు సంవత్సరముల పాటు నేను ఇలాగే కూర్చుని చెప్పినా శంకర భగవత్పాదుల యొక్క చరిత్ర చెప్పడం పూర్తి కాదు అంతటి మహానుభావుడు శంకరులంటే కానీ ఏకశబ్ద సమ్య జ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుభవతి నమ్మి విశ్వాసంతో ఒక్క మాట చెప్పుకున్న అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం అందుకని మూడు రోజులు నాకు తెలిసో తెలియదో శంకరాచార్యుల వారి మీద భక్తి అన్న మాటలో మాత్రం నాకేమీ లోటు లేదు నేను శంకరుల్ని నమ్ముకున్నవాణ్ణి శంకరులంటే నాకు భక్తి ఉంది ఆ విషయంలో మాత్రం లోటు లేదు కాబట్టి నాకు వచ్చో రాదో ఆ శంకరాచార్యుల వారి పేరే పది మాటలు చెప్పుకుంటూ ఏదో వచ్చిన వాళ్ళే చెప్పాను అన్నీ తెలుసున్నా ఏమీ తెలియని వారిలా శంకరులు చెప్పిన వినయం పూర్తిగా ఉన్నవారు కాబట్టి మీ అందరూ ఫోన్లు ఏదో శంకరుల గురించి చెప్తున్నాడు కదా పాపం అని తెలియని వాళ్ళల్లా విన్నారు మీ అందరూ విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞత అభివందనములను ఆవిష్కరిస్తూ నా ప్రసంగం పూర్తి చేసి మంగళం చెప్పిన తరువాత తోటకాష్టకంతో ఇవాళ శంకర భగవత్పాదులకి నమస్కారం చెయ్యాలి అసలు ఆ తోటకాష్టకం చాలు వ్యాఖ్యానం చేస్తే అంత గొప్పది కాబట్టి ఆ తోటకాష్టకంతో నమస్కారం చేసి శంకరుల పల్లకి సిద్ధమై ఉంటుంది ఏ గోపాలకృష్ణ గారు శంకరుల పల్లకి సిద్ధమైంది తోటకాష్టకం అయిన తర్వాత తోసుకోకుండా గోపాలకృష్ణ గారు చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్లే పట్టుకుంటారు పల్లకిని అందరం అక్కర్లేదు అందరం కామాక్షి దేవాలయ ప్రాంగణంలోకి చేరుకుందాం శంకరుల్ని కూర్చోపెట్టి ఆ పిల్లవాడు సౌందర్యలహరి శ్లోకాలు చదువుతాడు కాబట్టి ఇప్పుడు నేను మంగళం చెప్పాక తోట కాష్టం మంగళాశాసనవరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామిత ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణనైనజం వానసం వా విహిత విహితం శమ స్వా శివ శివ కృణాబ్ధే శ్రీ మహాదేవంభో శ్రీ ఉమామహేశ్వరవరబ్రహ్మార్పణమస్వాస్తి